ప్రార్థన చేసుకున్నాం మహాపరిషుద్ధుడా మహాపత్ పరిషిదు మా ఓనతుడ సర్వాధికారి అయిన దేవ సర్వశక్తి మా పరలోక తండ్రి పరిశుద్ధుడానికి వందనాలయ్యా ఈ బంగారు పాదాలకు వందనాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభా అండి మా ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్న దేవాక్యాన్ని చెప్పే వాళ్ళ ప్రభా మీరుండి మాట్లాడమని ప్రార్థిస్తున్న దేవా విషయానికి వందనాలు సాత ఆటంకాలని కొట్టిగా ఎండాల్సే ప్రభా పరిశుద్ధుడానికి వందనాలు మీ మాట మీ వాక్యం ద్వారా ప్రభా మాతో మాట్లాడండి నికే వందనాలు చెల్లిస్తున్న తండ్రి ప్రభావం మా జీవితాల్లో ప్రభా ప్రతి ఒక్క మేలు ఉపకారం చేసిన దేవుడవు ఎంతో గొప్ప పరక్షణ వచ్చిన దేవుడ నీకే వందనాలు నాయన ఈ వాక్యము ప్రభా వాక్యాను సారంగా జీవించి కృపద ఇచ్చేయండి ప్రతి ఒక్కరితో మాట్లాడండి ప్రతి ఒక్క ఆటంకాలను తొలగించండి ఏసానికి వందనాలు తండ్రి ప్రతి ఒక్కరు జాయిన్ అయ్యి కృపద ఎస్ఏ పాటల ద్వారా మీరు మయం పొందండి ప్రభావ ఈ మీటింగ్ అంతట్లో ప్రభా మీరు ఆదిత్యం వహించి నాయన మీరే నడిపించమని నీ కృపగలస్తానికి చెప్పుకుంటున్నాం ప్రభా సహాయం చేసి నడిపించండి నాయన ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరిచండి అనారోగ్యంతో ప్రభావ ప్రతి ఒక్కరిని కూడా మీరు ముట్టి స్వస్థపరిచండి విజ్ఞాపన ప్రార్థనలకు మీరు జవాబుదా ఇచ్చేయండి కేబీపీఎం గ్రూప్ ల ప్రభా తండ్రిని కృప వరాలతో నింపలేసి ఇంకా ప్రభా మేమే స్వార్థ చెప్పాలా అనేకులకు ప్రభా తండ్రి నీ తట్టు తిప్పాలా వేసు ప్రభా పరిశుద్ధురా సహాయం చేయండి నాయనా నీ పాత్మ నడిపింపద ఇచ్చండి నీ కృప వరాలతో ప్రతి ఒక్కరిని అలంకరించు అని సహాయం చేయండి ప్రభా ప్రతి కూడా నీ అభిషేకించి వాడుకోమని ప్రార్థిస్తున్నా ఈ ఆరాధనంతట్లో ప్రభా మీవే తోడు నడిపించామని నీ కృపగలస్తానికి అప్పు చెప్పుకుంటూ పరిశుద్ధ నమో ప్రార్థిస్తున్నాను తల్లి ఆమె థ్యాంక్ యూ సిస్టర్ క్రైస్తులా సిస్టర్ థ్యాంక్ యూ మరి పాట పాడదాము దేవుని కనపరుస్తాము మహింపరుస్తాము మనసు నిండి నరమ్యమైనా గమ్యమే నీవు మరపురాణీ కరల సౌదం గురుతులే నీవు ఎడబాయలేనన్నా నిజ స్నేహమే నీవు నీ ప్రేమ గంగిలిలో ఆనందమై నీవు ఊహ కందని ప్రేమలో నీ భావమే నీవు హృదయమందు పరవశించు తానమే నీవు తల్లడిల్లే తల్లి కన్నా మించి ప్రేమించే తను తీరే వరకు నన్ను విడువలేనంది తల్లడిల్లే తల్లి కన్నా మించి ప్రేమించే తను తీరే వరకు నన్ను విడువలేనంది అది ఏ నైకాయపరచిన వేళలో కన్నీరు కాచిన ప్రేమగా నునివెచ్చనైనా వడికి చేచి ఆదరించిన ప్రేమయే నీ గుండెలోనను చేసినా నీ అమరమైన ప్రేమయే నీ గుండెలోనను చేసినా నీ అమరమైనా ప్రేమయే ఊహ కందని ప్రేమలోని భావ నీవు హృదయమందు పరవశించుగానూలను కలిపిన వారదిగా నిలమైన వారదిగా నీలగొరిగిన జీవితా నేలేవనెత్తుగా తన మహిమ విడిచిన త్యాగము ఈ భువికి వచ్చిన భాగ్యము నను దాటి వెతిన నీ మధురమైనా ప్రేమే నీ సర్వమీచిన దాతవు నన్ను హత్తుకున్న స్వామివి నీ సర్వమి దాతవు నను హత్తుకున్న స్వామివి ఊహ కందని ప్రేమలోని భావమే నీవు హృదయమందు పరవశించు గానమే నీవు దేహమందు గాయమైతే కుదుట పడును కదా గుండె గాయము గుడుతుపాటిన నరుడు లేడు కదా దేహమందు గాయమైతే కుదుట కదా గుండే గాయము గుర్తుపట్టిన నరుడు లేడు కదా నీవే నీవే సయ్యా నా అంతరంగము తరచి చూచిన గాఢమైనా ప్రేమో తను భుజము పైనా మోసిన అలసిపో నీ నివులేనిదేనా మ్రతుకులు విలువంటులేదయా నువ్వు లేనిదేనా మ్రతుకులో విలువంటులేనే లేదయా ఊహ కందని ప్రేమలో నీ భావమే నీవు హృదయమందు పరవశించే గానమే నీవు మనసు నింది నరమ్యమైనా గమ్యమే నీవు మనపురా కలల సౌదరుతున్న వాక్యం షేర్ చేస్తారు ప్రేజర్ అన్నా ప్రేజరా అందరికి ప్రేజ్లో మన ప్రభువు రక్షకుడైన క్రీస్తు పరిశుద్ధ నామంలో మీకు అందరికీ శుభము తెలియజేస్తున్నాను దేవుని వాక్యం దయించక ముందు కొంతసేపు మనం ప్రార్థన గడిపి కొరకు మనం ప్రార్థిస్తాం పరిశుద్ధులకు తండ్రి కృపా మేడ జీవం గల దేవ యేసు ప్రభానికి ఎంతో వర్ణాలైనా నిన్న నీళ్ళ నిరంతరం ఏకరీతులున్న గొప్ప తండ్రి మహాపరిశుద్ధులైన దేవాతాలు అర్పించుకుంటున్నైనా నా దేవా నా ప్రభా ఈ గడిచిన కాలం వంతనైనా మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడి మీ కృపల్లో మమ్మల్ని భద్రపరుచుకున్నారు మమ్మల్ని సజ్జీ లెక్కలు నిలబెట్టుకున్నారు ప్రభావి తీవారాతులు మమ్మల్ని కాపాడి ఇక నూతన దినం మాకు ఈ సాయంకాల సమయంలో మీ వాక్యాన్ని ధ్యానించడానికి మీ సన్నిధిలో నైనా ఆనందించడానికి వచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నీకు ఎంతో వందరాలు ప్రభావ ఎవరికి గొప్ప దళిత మాకు అనుగ్రీనారు నైనా దినం ఎంతో చూడలేకపోయినారు ప్రభావ మమ్మల్ని అందరినీ లెక్కలు నిలబెట్టుకున్నారు నైనా గొప్ప దేవా మీకు స్వరమైన కృప భాగ్యాన్ని మాకు ఇచ్చినట్లు నీకు ఎంతో బంధనాలు నా దేవ నా తండ్రి నికే సమస్త ఘనత మహిమ ప్రభుత్వం అర్పించుకున్న రాని పిడతడుగా నడిపించండి ప్రతి ఆటంకాలు కొట్టిన నివా నాయన మీరే సహాయపడమని ప్రార్థించినమైన మీ వాక్యాన్ని మేము ధ్యానం చేతుండగా మీకు నూతనమైన పరిశుధాత్మ అభిషేకం మాకు అనుగ్రహించిన అయినా పర్లో గొప్ప జ్ఞానం మాకు అనుగ్రించండి వాక్యం లేని సత్యాన్ని గ్రహించాలన్నా మా ఆత్మీయ నేతలు ఇవ్వమని దేవ మీ సహాయం మాకు అనుగ్రహించిన అయినా మీ లేకుంటే మేము ఏం చేయడం గొప్ప దేవా పశుధాత్మ సహాయం మాకు అనుగ్రహించిన ఈ వాక్యం లోతులకు మేము నడిపిచ్చండి అయినా అనేక మంది విషయాలు మాకు బయలుపరచండి ప్రభా దేవా సంభవింపు సంగతులు మాకు తెలియజేస్తున్నారు పర్షుధాత్మలు వచ్చినప్పుడు నాలోని తీసుకుని మీకు బోధించండి మీరు అన్నారు యేసు ప్రభా తి సహాయపడండి మీ ఆత్మ ద్వారా మాకు ఇవన్నీ బోధించి మాట్లాడమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామించిన తండ్రి ఆ మేన్ రక్షణ పత్రికలో నుంచి ఒక వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాం రోమిల్ రక్షణ పత్రిక పదమూడవ అధ్యాయం పదకొండవ వచనం ఎవరైనా చదవచ్చు అప్పుసిన పావులు రోబిలు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము పదకొండవ వచనం ఈ యొక్క వాక్యము మనకి ఏమి జ్ఞాపకం చేస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలా మనముంటుంది భయంకరమైన దుర్దినాలు మనం భయంకరమైన శ్రమల కాలం ఈ శ్రమల కాలంలో మనం ఏ రీతిగా మన పిలుపుడు మన కొనసాగించుకోవాలా గత వారం గత గత నెల నుంచి ప్రతి దశలో ప్రభు మనకి ఇవన్నీ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు ఎందుకంటే రక్షింపబడ్డ మనం అందరం కూడా ఆయన సేవకులము ఆయన పరిచారకులం లేక ఆయన నీతిని ప్రకటించే వాళ్ళం మనం అంతా కాబట్టి ఆయన నీతిని మన హృదయంలో పెట్టుకుంటే అది ఇప్పుడు కూడా అనేకులకి అది ఎందుకంటే రక్షణ ఆనందం అనేది దేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి మనం రక్షణ పొందుకున్నప్పుడు మనకు ఎంతో ఆనందం సంతోషం ఉంది కానీ ఇతరులకు కూడా ఆనందము మనం కలుగు చేయాలంటే ఆయన నీతిని మనము ప్రకటించాల మరి విశేషంగా మనముంటున్న కాలంలో ఇది భయంకరమైన కాలం ఈ కాలంలో మనుషులు ఎట్లా జీవిస్తున్నారు ఏ రీతిగా జీవిస్తున్నారు ఏ రీతిగా వాళ్ళ జీవితాలు కొనసాగించుకున్నారు ఈ లోకం ఏ రీతిగా జీవిస్తుంది దేవుని బిడలు ఎట్లా జీవించాలా అనేది ఈ రోజు మనము కొన్ని విషయాల ప్రభు మనతో మాట్లాడుతున్నాడు అవి మన జ్ఞాపకం చేసుకుని మన యొక్క జీవితంలో మన సేవా పరిచర్లో మనం ఎట్లా దాన్ని కొనసాగించుకోవాలా మరి విశేషంగా అనేకుల్ని ఎట్లా మనము ప్రభుత్వం నడిపించాలా వాళ్ళని మేల్కొల్పాలా ముఖ్యంగా ఎందుకనంటే ఆ పొంది వాపనిసం తీసుకొని దేవుని సేవ చేయకుండా చాలా మంది కూడా వాపసం పొంది నేను ప్రభువును నమ్ముకున్నాను చర్చకెళ్తున్నాను ఆదివారం ఆదివారం ఇవన్నీ నేను చేస్తున్నాను దశమ భాగం ఇస్తున్నాను అన్నీ ఇస్తున్నామని చెప్తున్నాను కానీ మంచిది అది కానీ రక్షింపబడ్డ ప్రతి ఒక్కరు కూడా దేవుని సేవ చేయాలి సేవ చేయాలనే అని పౌలు అభిషయం జ్ఞాపకం చేస్తున్నాడు సువార్త ప్రకటించవలసిన భారం నా మీద మోపబడింది అయ్యోని సువార్త ప్రకటించిన నాకు శ్రమ కాబట్టి పౌన్కొక్కరికి శ్రమ కాదు ప్రతి ఒక్కరికి శ్రమనే ప్రతి ఒక్కరికి శ్రమనే కాబట్టి ఎందుకు శ్రమ అని చూడండి ఈ ఈ ఇక శ్రమలో మనము పాలు పొందకపోతే ఆయనలో మనకు పాలు లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రక్షింపబడ్డ ప్రతి ఒక్కరు దేవుని స్వార్త ప్రకటించాల కాబట్టి ఏ రీతిగా మన ఒక పరిచయ విధాలు కొనసాగించుకోవాలా మనము కొంత వాక్యం మనం ధ్యానిస్తాం ఎవరైనా చదవచ్చు రోమి రక్షణ పత్రిక పదమూడవ అధ్యాయము పదకొండవ వచ్చినాం ఎవరైనా చదవచ్చు వాక్యం రాయబడింది ఆ విక్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మరియు మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేల్కొని వేళ అయినదని తెలుసుకొని అలాగూ చేయుడి మనము విశ్వాస మన విశ్వాసం కంటేను ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపంగా ఉన్నది రాతి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది గనుక మనము అంధకార కీడలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకారము ధరించుకుందాము అలరితో కూడిన ఆటపాటలైనను అలరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు కామా వికాలమైన కామ విలాసమైన లేకయు పోకిరి చే లేకయు కలహమైన లేకయు పగటియందు అందు నడుచుకున్నట్లు మర్యాదగా మెట్టుకు ప్రభువైన ధరించుకున్న వారి శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నకు శర్ర విషయమై ఆలోచన చేసుకున్న కుడి మూడు వచనాలలో మనము బహుజాగ్రత్త మనం ధ్యానిస్తే మొదట పదకొండవ వచ్చినే చెప్పబడుతుందంటే మీరు కాలం మెరిగి నిద్ర మేర్కొనే వేళని తెలుసుకుని అలాగూ చేయగలడు కాబట్టి ఎలాగూ చేయాలా ఎందుకు నిద్ర మేర్కోవాలా ఎవరు చెప్తుండమాట దేవు పౌలు రోమి సంఘాన్ని చెప్తున్నాడు అంటే మీరు కాలం అంటే ఇది ఏ కాలం ఎలాంటి కాలంలో మనం ఉంటున్నాం ఎలాంటి దినాల్లో మనం ఉంటున్నాం కాబట్టి ఈ దినాలలో మనం ఏ రీతిగా మేల్కోవాలా అనేది దేవుడు అక్కడ ఆ పౌలు ద్వారా మాట్లాడుతున్నాడు కాబట్టి ఎందుకు మేల్కోవాలా అంటే మేల్కోవటం అంటే అంటే నిద్ర ఇస్తున్నారని అర్థం అక్కడ రక్షింపబడి కూడా నిద్ర కాబట్టి మీరు మేల్కోవాలా మేల్కోవాలా మీరు ఖచ్చితంగా మేల్కోవాలన్నారు కాబట్టి ఎందుకు మేల్కోవాలంటే చూడండి నీతి మంతుడే రక్షింపబడ్డ దుర్బలం పాపి ఎక్కడనే పేరు అది జ్ఞాపకం రక్షింపబడ్డ వాళ్లే దేవుని బిడలే నిద్రపోతుంటే అది చాలా కష్టంగా ఉంటుంది ఎందుకంటే ఏ శ్రో చెప్పిండో మత్సవార్త ఈరోజు అధ్యయంలో ఐదుగురు బుద్ధి గల వారు ఐదుగురు బుద్ధి వారు ఈ బుద్ధి లేని పెళ్లి కుమారుడు ఎదుర్కొంటు బయలుదేరిండ్రు ఎప్పుడు బయలుదేరిండ్రు చూడండి ఎప్పుడు ఆగమైన వాళ్ళ వాళ్ళ జర్నీ ఎప్పుడైతే రక్షణ పొందినవో ప్రభు తెలుసుకున్నవో అప్పుడు నీ యాత్ర స్టార్ట్ అయింది నువ్వు సిద్ధులలో నూనె తీసుకుని నీ ది నీ యొక్క దివిటీని చక్కగా పరుచుకొని పెళ్లి కుమ్మారుని ఎదుర్కోవాలా అంటే నీ దివిటీలో నూనె ఉండాలా కాబట్టి పెళ్లి కుమ్మారు ఆలస్యం చేసిండడు ఆలస్యం చేసినప్పుడు వాళ్ళు ఏం చేసిండో కునికి నిద్రించినారు ఇది జరుగుతున్న విషయం చూడండి కొంత పెళ్లి కుమ్మారు వస్తాడు వస్తాడు అని చెప్పేసి వాళ్ళు ఏం చేసి ఎదుర్కొంటున్నాడు చాలా సేపు చూసినారు రాలేదు అప్పుడు వాళ్ళు ఏం చేసిండో నిద్రపోయినారు అర్ధరాత్రి అయిపోయింది ఈ టైం ఏం ఈ రెత్తిపూట ఏమి ఏ జాబులు వస్తాడు ఏమని చెప్పి తెలుసుకోకుండా వాళ్ళు ఏం చేసిండో అందరూ నిద్రపోయినారు అప్పుడు ఏం జరిగింది అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు వస్తున్నాడు అని ఎదుర్కొన్నారు అండి అని కేక వినబడింది చూడండి బుద్ధి నిద్రపోతున్నారు బుద్ధి లేని కూడా నిద్రపోతున్నారు కాబట్టి అంటే ఒకటి మతపరమైన జీవితం నిద్రపోతుంది రెండోది మతపరమైన జీవితం రాకుండా సత్యంలో ఉన్నది బుద్ధి గల కనికి కూడా నిద్రపోతా మరి ఎవరిని వాళ్ళు మేల్కొల్పాలా వాళ్ళు ఎవరు మేల్కొల్పాలా అర్ధరాత్రి వేళ ఎవరి కేక వేసిండ్రు ఈ విషయం మనం అర్థం చేసుకోవాల రాత్రి గడిచి పాలన సమీపమైంది రాత్రి గడిచిపై పాలన సమీపమైంది కాబట్టి మనం ఉంటుంది దుర్దినాలు చీకటి కాలమేది ఇది చీకటి కాలం కటిక చీకటి అందుకే యశయ ప్రవచనము అరవై అధ్యాయంలో యశయ ద్వారా దేవుడు మాట్లాడుతుంది నీకు వెలుగు వచ్చినది లెమ్ము తేజలి లెమ్ము మహిమ నీ మీద ఉదయించిన చుట్టూ చూడము కటిక చీకటి కమ్ముచినది ఎందుకో ప్రవచనం జ్ఞాపకం చేస్తుంది దేవుడు ఇప్పుడు ఉంటుందంతా కూడా దుర్దినాలు కాబట్టి ఈ చివరి దినాల్లో అనేకులు ఈ శ్రమల కాలంలో ఎంతో శ్రమను జయించలేక విజయం పొందలేక ఎంతో మంది రాజీ పడిపోయి ఈ లోకంలో కలిసిపోయి నితితికి వస్తున్నారంటే మతపరమైన జీవితంలో మత్తులాగా తొలదా ఉన్నారు అందుకు పౌలు జ్ఞాపం చేస్తున్నారు అక్కడ మీరు కాలం అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అక్కడ సేవకుల గురించి మాట్లాడుతున్నాడు సేవకులు ఇప్పుడు ఏం చేయాలా కాలం తెలుసుకోవాలా ఎలాంటి టైంలో మనం ఉంటున్నాం ఎలాంటి కాలంలో మనం ఉంటున్నాం ఇప్పుడు టైంలో మనం ఏం చేయాలా ఏం చేయాలా అనేది అక్కడ మనం జ్ఞాపకం చేయబడుతుంది మీరు కాలం పెరిగి నిద్ర మేలుకున్న వేలాన్ని ఎరిగి అలాగూ చేయడన్నాడు ఎలాగూ చేయాలా ఏం చేయాలా కింద రాసింది మనుషులు ఎట్లా జీవిస్తారు యుద్ధోపకరం ధరించుకోవాలా అల్లరితో కూడిన ఆటపాటలు ఇవన్నీ కూడా ఈ రోజు మొత్తము భయంకరంగా తయారైపోయింది వ్యవస్థ కాబట్టి అలాంటి టైమ్ లో అంటే దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేసి మానవ కలిగి మానవ బోధనతో పట్టి వా అందుకే విషయ ప్రవక్తతో దేవుడు మాట్లాడుతాడు వాళ్ళు నెడల చూపు భయభక్తులు మానవ విధులు బట్టి నేర్చుకున్నాయి మానవ విధులు మనుషుల కల్పితాలతో వాళ్ళు నేర్చుకున్నారు ఆ యొక్క వాళ్ళు ప్రభువుని భయం పరచగల చెప్పండి ఎట్టి పరిస్థితులు మయంపరచలేరు వాళ్ళు దేవుణ్ణి కాబట్టి అందుకే పౌలు అక్కడ అది జ్ఞాపకం చేస్తున్నాడు ఏమని మీరు కాలం ఎరగల అంటే ఏ ఎలాంటి కాలం మనం ఎగల ఎలాంటి సూచనలు మనం చూడాలా ప్రవచనలు అన్ని నెరవేడుతున్నాయి అందుకే యేసు ప్రభు మత వార్త ఇరవై నాలుగు శిష్యుల దగ్గరికి యేసుల దగ్గరికి కొండ బిల్లకి వచ్చినప్పుడు శిష్యుల దగ్గర ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మాట్లాడుతున్నాడు పోత కూడా మీరాళ్ళు ఎలాంటివి మీ ఎలాంటివి ఎంత బాగున్నాయి ఎంత అందంగా ఉండే అని అక్కడ శిష్యులు ప్రభుత్వం మాట్లాడుతున్నప్పుడు రాతి మీద రాయి ఒకటైంది కూడా నిలిచి అవి పడగా కాలం వస్తుంది అప్పుడు వాళ్ళకి అర్థమే ప్రభు చెప్పిన సూచన అర్థం కాలేదు ఇవి ఎప్పుడు జరుగున్నావు పోత కూడా ఈ యుగ సమాప్తికి నీ రాక సూచనలు లేవన్నప్పుడు అప్పటికో పెద్ద సూచనలు ఇచ్చిండు అక్కడైనా ఎంతో పెద్ద లిస్ట్ ఇచ్చిండి ఆయన అక్కడ మొట్టమొదటి ఎవడు మిమ్మల్ని మోసపరచకుండా చూచుకున్నాడు అన్నాడు కాబట్టి ఈ రోజు అనేకమైన సేవకులు మోసపోతున్నారు ఈ రోజు ఎందుకు మోసపోతున్నారంటే అబద్ధ బోధలు తట్టు తిరిగి దేవుని వాక్యం ఒక రీతిగా చెప్తే ఒక రీతిగా వాళ్ళు దాన్ని ప్రకటించటం దేవుని వాక్యం ఒక రీతిగా చెప్తే ఆయన ఏం చెప్పిండో వీళ్ళు ఏం చేస్తున్నారో అనే అంత భయంకరమైన కాలంలో మనం ఉంటున్నాం అందుకు పౌరులు చెప్తున్నారు అక్కడ మీరు కాలం ఎరగాల మీరు తెలుసుకోవాలా ఎలాంటి టైం ఎలాంటి సమయంలో మనం ఉన్నాం ఇప్పుడు మనం ఏం చేయాలా మనక బాధ్యత ఏంది లేక దేవుడు మనకి ఇచ్చిన ఆ యొక్క ఏంది అనేది గ్రహిస్తే చాలు కాబట్టి ఈ భారము ప్రతి ఒక్కరికి దేవుడు ఇచ్చింది ప్రతి ఒక్కరు రక్షింపబడ్డ ప్రతి ఒక్కరి కానీ అందుకే అందరు తమ సొంత పనులే చూసుకున్నారు కాని ఇతర కార్యం చూడరు అని వాకింగ్ చెప్తుంది అక్కడ కాబట్టి ఎప్పుడు కూడా మన సొంత పనులు మన సొంత వాటి మీద ఎక్కువ టైం పెడతా ఉంటుంది పప్పు లేదు దానిలో ఎందుకనంటే అవి కూడా ముఖ్యమే కాబట్టి చూడండి ఒక దేవ ఒక ఒక దేవ దేవ్ వాళ్ళ వాళ్ళ మతాన్ని వాళ్ళ వాళ్ళ వాళ్ళ విధానాన్ని సిద్ధాంతాన్ని చేయటానికి వాళ్ళు ఎంతగానో ప్రయాస ఉంటారు ఎట్టి పరిస్థితులు ఇది వాళ్ళకి చెయ్యాలా చెప్పాలని అంత భయంకరంగా వాళ్ళు ఉన్నప్పుడు అంతగా వాళ్ళు ప్రాయసపడుతున్నప్పుడు సత్యం కొరకు మనం ఎందుకు అంతగా ప్రయాసపడము ఒక వ్యక్తికి ఒక వ్యవస్థకి ఒక ఒక ఒక ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటించాలంటే ఎట్లా ప్రకటించాలా ఏ రీతిగా పోవాలా ఎట్లా ప్రభుని అంత ప్రజలం చేయాలా ఏ రీతిగా ప్రభు సువార్తలకు చెప్పాలనేది అలాంటి ప్రణాళికలు మనము అలాంటి ఆలోచన చేయకుండా అలాంటి విధానాలు చేయకుండా ఎందుకు ఎంత ముందు అయితా చాలా మంది ప్రజలకు పలానా చోట వెల్లి ఫలా ప్రాంతానికి సువార్త ప్రకటించాలి లేదు ప్రజలకు చాలా బాగలేదు కాబట్టి ఖచ్చితంగా మనం పోవడానికి వీల్లేదు ఎందుకంటే లోకం చాలా భయంకరంగా ఉంది కాబట్టి ఈ టైంలో మనం పోవద్దు బెదర్ చాలా జాగ్రత్తగా ఉండాలి బెదర్ పావు వల్ల వివేకం కలిగి పావులో నిష్కలం కదా వేసుకోవాలి చెప్పింది కదా బెదర్ అని అక్కడ కానీ ఏ సందర్భంలో ఎవరు చెప్పిండు ఎందుకు చెప్పాడు అవన్నీ వాక్యాల వరకు వాడేస్తా ఉంటారు ఆ రీతిగానే కానీ అందరూ అలా అనుకుంటే శువార్త ఎవరు ప్రకటించాలా ఇది మనం అర్థం చేసుకోవాలి ఈ రోజు నైంటీ ఎయిట్ పర్సెంట్ నైన్టీ సెవెన్ పర్సెంట్ సేవకులు ఎవరికి సువార్త ప్రకటించకుండా ఎవరికి ఇలాంటి విషయాలు తెలియజేయకుండా ఇంకా భ్రమలో పెడుతూ భ్రమపరుచు ఆత్మలో వాళ్ళు ఇంకా పరిపక్వం చేయింది ఇంకా మతపరమైన మతలు తీసుకోబోతున్నారు ఈ దినాల్లో ఎంత భయంకరమైన దినాలున్నాయి లోకం చేస్తే భయంకరంగా ఉంది దీని దీని స్థితి అంతా మొత్తం అది గర్తించిపోతుంది అలాంటి టైంలో ఉంటున్న మనవుల్ని దేవుడు ఎందుకు ఈ రీతిగా హెచ్చరిస్తున్నాడు అంటే ఇవన్నీ మనము అనేకులు మనం ప్రకటించాలా కాబట్టి మీరు కాలం ఎరిగి నిద్ర మేల్కోవాలంటే అంటే అంటే నిద్రపోతాం అనేది దేవుడు మాట్లాడుతలేరు అంటే ఎందుకు మేల్కొంటున్నాడు అంటే అనేకులు నిద్ర ఇస్తున్నారు బుద్ధి నిద్రిస్తున్నారు కాబట్టి అర్ధరాత్రి వేళ పెళ్లి కొమడు వస్తున్న వేసి ఎవరు వేసి కేకలు చెప్పండి కేకలు ఎవరు వేసి ఉన్నారు ఒక కేక వేస్తే తప్ప వాళ్ళు సిద్ధ ఆ నూనె ఆ దివిటీని అప్పుడు పెళ్లి కుమారుడు వచ్చిండడు ఎవరైతే సిద్ధంగా ఉన్నారో వాళ్ళను లోపలికి వెళ్ళారు సిద్ధంగా లేని వాళ్ళంతా బయట ఉండిపోయినారు ఇది ఏసుపురం చెప్పిన ఉపమానాల్లో చాలా మంది ఇది కదా ఇది ఎట్లాగే ఉంటారు కదా అని చాలా మంది కొట్టి కానీ యుగ సమాప్తిలో దేవుని రాకడ దినాల్లో ఎట్లా జరుగుతుంది అనేది ఆయన ఆల్రెడీ చెప్పేసి పలోక రాజ్యాన్ని ఎన్నో విధాలుగాని విషీకరించాడు ఆయన మరణించక ముందు ఇవన్నీ చెప్పిండే సిలివెక్కకు ముందు ఎన్నో ఉపమానాలు చెప్పిండు ఆయన ఎందుకంటే ఆ టైం దగ్గర పడిపోయింది ఆ టైంలో ఎన్నో ఉపమానాలు చెప్పిండు శిష్యులు చెప్పిండు ఎన్నో ఉపమానాలు చెప్పిండు శిష్యులకి ఈరోజు ఆ ఉపమానాలు ధ్యాగించే ఆ కాలమే పోయింది ఏదో చెప్పేసి వెళ్ళిపోతున్నారు గాని సంఘాన్ని ఎట్లా సిద్ధపరచాలా సేవకులు ఎట్లా వాళ్ళని పురుగు దేవుని సేవలో ఎట్లా వాళ్ళని బలపరచాలా ఈ టైంలో మనం ఏం చేయాలా అనేది ఎవరు కూడా తెలియని స్థితిలో ఉండాలి ఎవరో కొంతమంది తప్ప ఒక చిన్న గుర్తు తప్ప అక్కడ టైంలో మనం ఏం చేయాలా చిన్న చదవండి పన్నెండవ వచ్చినంలో చూడండి రోమిల పత్రిక పదమూడో అధ్యాయం పన్నెండవ వచ్చినం చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనం అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందాము రాత్రి ధరిచి పగల సమీపంగా అంటే ఇప్పుడు వెలుగు అంటే ఎప్పుడు కూడా మనకి దేవుడు వెలుగు ఉంటది మనలో చూడండి రాత్రి పగలు ఎప్పుడు కూడా వెలుగుంటది కానీ తేజస్థంబం యుద్ధోపకరణములు మనం ధరించుకోవాలంటే యుద్ధానికి సిద్ధపడడం యుద్ధానికి సిద్ధపడాలా ప్రతి ఒక్కరు యుద్ధానికి సిద్ధపడాలా యుద్ధం ఎట్లా ఉంటదంటే ఫీల్డ్ లో పోతే తెలుస్తుంది యుద్ధం ఎట్లుంటది యుద్ధ భూమిలో పోతే మనకు అర్థమైపోతున్న యుద్ధం ఎట్లా ఉంటది ఎట్లా యుద్ధం ఆడాలా శత్రువు ఎట్లా దాడి చేస్తాడు క్రైస్తవ జీవితం అంటే ఏదో రక్షింపబడి ఆచారబద్ధంగా జీవించేది కాదు సేవా ఫీల్డ్ లో పోయిన ప్రతి ఒక్కరు యుద్ధంలో ఉన్న వాళ్లే ఆ యుద్ధంలో ఎదురయ్యే పరిస్థితులు అప్పుడు ఎదుర్కొంటే అప్పుడు తెలుస్తుంది అన్నట్టు అలాంటి టైంకి మనము వచ్చినప్పుడు ఎంత జాగ్రత్తగా మనము జీవించాలా ఎంత భయంతో వరుగుతోని ప్రభు కొరికి జీవించాలా అనేది మనము అర్థం చేసుకోవాలా యుద్ధోపకరంగా ధరించుకోవాలి ఎందుకంటే అందరితో కూడిన ఆటపాటలు ఇవన్నీ కూడా ఈరోజు భయంకరంగా దేవుని బిడల మధ్యలోకి వచ్చేసినాయి తొలదూగుతున్నారంతా వారు ఎవరైతే తెలియని సమయంలో జలప్రాలకు వచ్చి కొట్టుకొని పోయాను అలాగనే మనుషుకు మరి రాకడా ఉండును అని వాకింగ్ సెలవిస్తుంది ఇవన్నీ సూచనలు ఇవన్నీ సూచనలు ఇవన్నీ మనం తెలుసుకోవాలా ప్రతి దేవుని సేవకులు తెలుసుకొని సంఘాన్ని హెచ్చరించాలా సిద్ధపాటు చేయాలా ఇలాంటి సిద్ధపాటు చేయకుండా ఎంత చేసినా కానీ ఆ టైం కు వాటి సిద్ధంగా లేకపోతే ఏం ప్రయోజనం అందుకే మత్తయ్యసు వార్త చూడండి మత్తయ్య శువార్త పదహారో అధ్యాయము మొదటి మూడు వచ్చాను ఇవ్వడం చదవాలి మతైసు వార్త పదహార అధ్యాయము మొదటి వచనంలో యేసు రాబు శాస్త్రంలో పరిశీలనతో మాట్లాడుతారు అప్పుడు నేను చదువు లేదు అప్పుడు పరిశీలనలు సభ్యకారులను వచ్చి ఆయనని శోధించు చూ నుండి ఒక సూచక క్రియను తమకు చూపమని ఆయన అడగగా చూడండి ఆకాశం నుండి ఒక సూచక్రియ చూపించు ఆయన శోధిస్తూ ఈరోజు సూచ్యక్రియల కోసం వాట్ కోసం వీటి కోసం మనుషులు పరిగెత్తారు ఎక్కడ బాగైతుందో పరిగెత్తున్నారు కానీ కాలము చూచేదనేది మనుషులు తెలిసలేదు స్వచ్ఛత ముఖ్యమే మనకి కానీ అసలైన స్వస్థత ఏంటి మన హృదయానికి స్వచ్ఛత పొందిన వాడు రక్షణ పొందకపోతే ఏం లాభం చెప్పండి అందుకే శాస్త్రుల పరిశీలనలు వీళ్ళంతా కూడా బైబుల్ టీచర్స్ బోధించేవాళ్ళు కానీ ఆయన శోధించేవాళ్ళు చోధిస్తూ ఒక సూచ్యక్రియ చూపించి మనకు ఆకాశం నుండి అని మాట్లాడుతున్నాడు అప్పుడు ప్రభు ఏం చెప్తుండడాకాలమున మీరు ఆకాశం ఎర్రగాను ఉన్నది వర్షం కురేదనియు ఉదయమున ఆకాశం ఆకాశం ఎర్రగాను మబ్బుగానున్నది గనుక నేడు గాలి వాళ్ళు వచ్చేయని చెప్పుదురు కదా మీరు ఆకాశ వైఖరిని వివేచింప ఎరుగుతురు గాని ఈ కాలముల సూచనలు వివేచింపలేరు ప్రకృతి సంబంధమైన సూచనలు వివేచిస్తారు మనుషులు అది ఇట్లా ఇది అట్లాని కానీ ఆత్మీయమైన సూచనలు ఎవరు వివరించరా ఎవరో వివరించగలరా గ్రహించాల్సింది అదే ప్రతి సూచన ప్రవించిన ప్రతి సూచన ఈ రోజు నెరవేరుతుంది మతైసార్త ఇరవై నాలుగే మొత్తం నెరవేరుతుంది ఈరోజు అలాంటి టైంలు ఉన్నప్పుడు ఎంత భయం కలిగి మనము సంఘాన్ని సిద్ధపరచాలా బోధకలమైన మనము ఎట్లా ఎంత జాగ్రత్తగా ఉండాలా ఇవన్నీ కూడా తెలుసుకోకుండా ఉంటే ఏమి ప్రయోజనం చెప్పండి అంటే ఎందుకు ఇవన్నీ తెలుసుకోవాలా యుద్ధోపకరం ఎందుకు ధరించుకోవాలా అంటే మనమంతా యుద్ధాన్ని సిద్ధపడే ఈ కాలంలో సూచనలు మీ వివేచ ప్రకృతి సంబంధమైన సూచనలు చూస్తున్నారు మనుషులు మబ్బు ఆకాశం మబ్బుగా ఎర్రగొ కాబట్టి ఖచ్చితంగా ఇలా వాన పడుతుంది మబ్బు కాబట్టి వాన పడుతుంది అని చెప్పి మనం అనుకుంటూ కరెక్టే అది ప్రకృతి సంబంధి కానీ ఆత్మీయ సంబంధమైన సూచనలు గ్రహించాలంటే అది ఎవరి అర్ధం చేసుకోగలరు అది చెప్పే వాళ్ళు ఎవరున్నారు పరశుధాత్మ తప్ప ఎవరు చెప్తారు కానీ పరశుధాత్మకు చోటిస్తే కదా ఆయన బయలుపరచడానికి దేవుని ఆత్మను ఆయన పక్కన లౌకిక ఆత్మతో మనుషులు బయలుదేరింది ఈ లౌకిక ఆత్మ తత్వజ్ఞానానికి నడిపిస్తాడు అది తొదుకు మరణానికి నాశనానికి దేవుని నుంచి వేరు పరచడానికి బయలుదేరుతా ఉంటారు అందుకు మన మన మన ఆత్మ దేవుని ఆత్మ కనెక్ట్ కావాలి దేవుని ఆత్మతో మన ఆత్మ ఏకమైనప్పుడే అప్పుడు ఈ ఈ కాలం సంబంధించిన సూచనలు మనము చూడగలం పరిశుధాత్మలు దీన్ని మన బయలుపరుస్తా ఉంటది లేకపోతే ఆ చెల ప్రాణం వచ్చి కొట్టుకునేంత వరకు అట్లనే ఉంటారు మనుషులు కాబట్టి వాళ్ళ అరితి ఉన్నప్పుడు మనం మన బాధ్యత ఏంది దేవుడు మనకేం చెప్తున్నాడు తెలుసుకోమంటున్నాడు కాబట్టి లోకమంతా అంత భయంకరమైన స్థితిలో ఎందుకు మనకు దేవుడు జ్ఞాపనం చేసినట్టే ఈ కాలపు చూచనలు మనకు ఖచ్చితంగా మనం తెలుసుకోవాలా ప్రవచనాలు ఎట్లా నెరవేరుతున్నాయి ఇప్పుడు ఏం జరుగుతుంది కాబట్టి నెక్స్ట్ ఏం జరగబోతుంది ఇవన్నీ కూడా ఇది అంతకంతకు దిగజారిపోతుంది వ్యవస్థ ఈ లోకమంతా ఈ లోకపు నటన ఘటించిపోతుంది కాబట్టి మనం ఆగా అపాయకరమైన కాలం అందుకే పౌలు తిమోతికి రాసిన పత్రిక రెండో పత్రికలో చెప్తారు మూడో అధ్యాయంలో అంత్య దినములలో అపాయకరం కరమైన వచ్చినని తెలుసుకొని అంటాడు అంత దినములో అపాయకరమైన కాలములు అంత్య దినాలంటే ఇది లాస్ట్ డేస్ చివరి దినాలు ఇది ఎప్పుడు రెండు వేల చెప్పబడింది ఇప్పుడు అంత్య దినాలే అపాయకరమైన కాలంలో చూడండి ఎన్ని కాలం చూడలేదు ఎన్ని తరాలు చూడలేదు పత్తి తరం కూడా ఏదైనా ఒక్క తరం అన్న మంచిగా ఉందా ఒక్క తరం అన్నా బాగుందా అంటే ఏ తరం కూడా బాగాలేదు అన్ని కష్టాలు శ్రమలు అవన్నీ కూడా కాబట్టి అపాయకరం అనేది అంటే మనుషులకు హాని కలిగించే కాలంలో ఇవన్నీ కూడా శాసనాలు ఈ లోకపు వ్యవస్థ ఇవన్నీ కూడా దేవుడి వాటికి విరుద్ధంగా ఉంటాయి ఆ టైంలో దేవుడు మన ఈ పెట్టినప్పుడు ఎట్లా మనం వాటిని ఓవర్కమ్ చేసి ఆయన నీతిని స్థాపించగలగాలి తర్వాత ఆయన ఇవన్నీ కూడా మనుషులకు మనము దేవుని బిడ్డలకు మనం అందరూ కూడా హెచ్చరిక చేయాలి మనుషులు స్వార్థ పీర్లు ధనాపేక్షలు పెంకములాడేవారు తల్లిదండ్రులకు అవిజ్ఞత చూపించే అంత ఐన్కమిన అలాంటి కాలం ఇది సాధ్యమైతే ఏర్పరిచే కూడా దుష్టుడు పాడేస్తాడు అంట అక్రమం చేత అనేకులు ప్రేమ చదారిపోతుందంట అంటే దాని అర్థమేంటి అక్రమం చూసి నీ ప్రేమ ఉన్నా కదా ఆ పరిస్థితులు తీసి నువ్వు కూడా మెడిటేషన్ వచ్చేస్తూ నీ ప్రేమ కూడా చల్లారిపోతుంది అలాంటి టైం ఇది నువ్వు మనుషులు ప్రేమించలేవు ఎందుకంటే మనుషులంత అంత భయంకరంగా ఉంటానట్టు అలాంటి ఆ మధ్యలో జీవిస్తూ ఉంటే నీకు ఎట్లా అనిపిస్తుంది ఎట్టి పరిస్థితులు అనిపించదు కానీ మనం మటుకు ప్రేమించాలా ఆయనను మనం ప్రేమించండి అంత బైకమైన పాపలైన మనల్ని ఆయన ప్రేమించిండు కదువరిశ్రీలో తన ప్రాణాని మన త్యాగం చేసిండు మనము కూడా మన సహోదరుల నిమిత్తం మనం ప్రాణము పెట్ట బద్దులమైందం మనము కూడా ఏ రీతిగా మనకొరకు ప్రాణం పెట్టిండో ఏ రీతిగా మన శ్రమ అనిపించిండో మనకు ఇంత రక్షణ ఇచ్చిండో ఇతరులలో కూడా ఆ రక్షణలో కల్పించడానికి మనం కూడా మరణ వదనంతగా పడిన పాటల్లో కొంతైనా మన మనము పొందాలా అనేది బైబుల్ వాక్యం మనకు జ్ఞాపకం చేయబడుతోంది ఈ దినాలలో ఉంటున్న మనుషులకి ఇవన్నీ మనం ప్రకటించకపోతే హెచ్చరిక చేయకపోతే ఖచ్చితంగా వాళ్ళు నశించిపోతారు కావలివాడు కావలి గోపురం మీద కేకలు వేస్తున్నాడు ఎందుకు కావలి బుర్జు మీద ఎందుకు కావలుగా ఉన్నాడు పట్టణం మీదకి రాబోయే ఉపద్రవాన్ని కనిపెట్టి హెచ్చరిక చేస్తాడు వాడు బాకానాథ ఊదినప్పుడు ఆ బోర ఊదినప్పుడు ఆ ప్రాకారం మీద ఆ పట్టణం అంతా మేర్కొంట ఏదో జరగబోతుందని మనం కూడా అంతే హెచ్చరిక చేయాలా ఇది అంతే దినాలు దేవుని రాక దినాలు మనం ఉంటున్నాం ఆయన తిరిగి వస్తున్న లోకానికి ఎవరి క్రియలు చెప్పునో వాడికి ప్రతిఫలం ఇస్తాడు మన క్రియలు మన మన డివిటీలు మనం చక్కపరచుకోవాలా దేవుడిని మనకు ఎలాంటి తలాంతులు ఇచ్చిండో ఎలాంటి పరిచయం దేవుడు మనకి దాన్ని మనము కంప్లీట్ చేయాలా దాన్ని మనం కొనసాగించుకోవాలా కొండ మీద ఉన్న పట్టణం ఎవరైనా దీప దీపం స్తంభ మీద పెట్టగాని మనసు కింద దేవుడు మనకు వెలుగులాగి లోపలికి పెడితే ఈ వెలుగు ఈ చీకటి గల వెలగాల దేవుడు నీకు రక్షించి నీకు కృపావరాలు ఇచ్చి పర్శుధాత్మ అభిషేకం ఇచ్చి అన్ని ఇచ్చిన తర్వాత మనుషులు ఆ వరాలని ఆ కృపావరాన్ని ఆ గిఫ్ట్స్ ని వాడుకోకపోతే ఒక రోజు మనం లెక్క చెప్పాలా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చెప్పాలా అందుకే రోహిత్ పత్రిక పదనాలుగులో అదేం ఉంటుంది వాక్యం పదవచనంలో మీలో ప్రతి ఒక రోజు దేవుడికి లెక్క చెప్పాలా ఆ మాట వింటే చాలా భయమేస్తుంటది కదా దేవుడు ఒక తదంతులు ఇచ్చి ఆయన దేశాంతరం ఆయన తిరిగి వస్తాడు వచ్చి లెక్క చూసుకుంటే ఎదుమాడు వచ్చి ఎవరికి ఏమిచ్చిందని లెక్క చూసుకుంటాడు ఆ లెక్క ప్రకారం వాడికి వాడికి ఉంటది పనిష్మెంట్ లేక ప్రమోషన్ కాబట్టి ఈ దినాలలో ఉంటున్న మనం ఏం చేయాలా ఇది అపాయకమైన కాలాలు కాబట్టి మనం ఏం చేయాలి ఎంతోపకారంలో ధరించుకోవాలా ప్రతి ఒక్కరు సిద్ధపడాలా దేవుడిచ్చి సర్వాజ కవచాన్ని మనం ధరించుకోవాలా దూరాత్మ సమూహాలు ఆకాశ సమూహాలు అన్ని కిందికి దిగొచ్చినాయి మనుషుల్లో సమాధానం లేదు కుటుంబాలు సమాధానం లేదు ఎక్కడ సమాధానం లేదు అంత అసమాధానమే ఎక్కడ చూసినా కూడా సేవకుల మధ్యలో కూడా సమాధానం లేదు అంత ద్వేషము కోపము ఇవన్నీ కూడా ఉన్నాయి ఎవరో కూడా ప్రేమ లేదు ఆ టైంలో మనం ఉంటున్నాం అక్రమం విస్తరించే చేత అనేకులు ప్రేమ చలారిపోదంటే చలాగిపోతుంది ఈరోజు కాబట్టి ఆయన తిరిగి వచ్చేంత మనుషు కుమార్ తిరిగి వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసం ఉంటుందా ప్రేమ ఉంటుందా చూడండి అలాంటి స్థితిలో కూడా నోవా కాలంలో కూడా నోవా తన తరంలో నిందానీతున్నాడు అనేకులు సువార్త ప్రకటించి ఆయన ఆయన హింసించిన ఎంతగానో బాధ పెట్టి అయినా గానీ దేవుని వరకు నీతి ఆయన కాలంలో ఆయన బాధ్యత నెరవేర్చుకున్నాడు ఆ ఎనిమిది మందిని కాపాడుకున్నాడు ఎంతో మంది సువార్త జోడు వాళ్ళు వినలే ఆ ఓడలోకి రాలేదు వాళ్ళు నశించిపోయినారు యేసుక్రీస్తు అనే ఓడ ఈ తరంలో ఉన్న మనం కూడా మన తరంలో ఈ చివరి దినాలుంటున్న మనం కూడా ఆ ఓడలోకి అనేకులు నడిపించాలా అనేకులు క్రీస్తు ఎందుకు నడిపించాలా ఆయన ఆయన నామాన్ని ప్రకటించాల ఇవన్నీ దేవుడు ఎందుకు మనకి ఇలాంటి అవకాశం దేవుడు మనకి ఇస్తున్నట్టే ఇవన్నీ ఒకరి నుంచి మనం నేర్చుకోవడానికి నేర్చుకున్న తరిమితి పొంది పశుధాకుడు మనకు బోధకులలాగా మన మధ్యలో ఉండి తన బిడ్డలో ఉండి ఇవన్నీ మనకి ఎందుకు తెలియజేస్తానంటే నీకు ఒక పని దేవుడిని అప్పచెప్పిండు ఒక బాధ్యతను అప్పచెప్పిండు ఈ లోకస్తును కొన్న బాధ్యత వేరే అందుకే ప్రవణుడు ఈ లోకంలో నుంచి నేను ఈ లోకంలో నుంచి నేను మిమ్మల్ని ఈ మీరు ఈ లోకస్తు సంబంధించిన వాళ్ళు కాదు అన్నట్టు అందుకు ఈ లోకస్థను వాళ్ళు జీవించవద్దు ఈ లోకస్తు నేను తెలుసా సగం సత్యం సగం అబద్ధంలో ఉంటాడు కానీ ఆయన ఆయన చిత్తాన్ని సంపూర్ణంగా గ్రహించాలన్నట్టు నిర్లక్ష్యమైన జీవితం ఏసో వస్తువులు లేవు అందుకే మత హ ఇరవై నాలుగు రావుల ప్రభు జ్ఞాపం చేస్తారు యజమానుడు తన ఇంటి మీద గృహం మీద నమ్మకం గల ఉంచిన దాసుడెవరు దేవుడు నమ్మకంగా తన తన ఇంటి మీద నిన్ను గృహ నిర్వహకుండా ఉంచిందంటే అనేకంతో అన్నం పెట్టడానికి తన ఇంటి పైన నిన్ను ఒక యజమాను గృహ నిర్వాహకు లాగా ఎందుకు పెట్టినంటే ఆయన తిరిగి వస్తాడు తన ఇంటిని చూస్తాడు అప్పుడు దాకా దేవుడు అప్పగిచ్చింది ఏ దాసుడైతే ఆయన తిరిగి వచ్చినప్పుడు నిమ్మకై ఆ పని చేస్తుంటాడు వాడిని మెచ్చుకుంటాడంట కానీ మిగతా దాసులు ఏం చేస్తాడు ఆయన ఎప్పుడో వస్తాడులే ఏమో చేస్తారులే అప్పుడు చూస్తాంలే అని తినిచు తాగుచు వాళ్ళు కొట్టు భయంకరంగా ఇచ్చిస్తున్నప్పుడు ఆ యజమాను అనుకున్న గడి గడిస్తే వాళ్ళ పరిస్థితి ఏం కావాదు ఇలాంటి టైంలో మనం ఉంటున్నాం ఇది అపాయకరమైన కాలం అందుకు ఈ కాలాలు మనకు గుర్తించాలా ఈ సమయాలు మనకు గుర్తించాలా అనేకులకు మేలుకొల్పాలా అందుకే పేతులు రాసిన మొదటి పత్రిక నాలుగో యుద్ధం ఏడవ చేయంలో అన్నిటి అంతకు సమీపమైనది కనుక మనం స్వస్థ బుద్ధిగాల వారి ప్రార్థన చెట్టుకు ఎల్లప్పుడూ మెలుకుగా ఉండాలా అన్నిటి అంతం సమీపమైంది టైం దగ్గరకు వచ్చేసింది దేవుని రాకడం బహు దగ్గర ఉంది బహు సమీపంగా ఉంది తీవ్రంగా వాళ్ళు పనిచేస్తున్నారు వాడి వేగంగా పనిచేస్తున్నాడు వాడి రాజ్యాన్ని వాడు వాడు ఒక చెరలోనికి వాళ్ళు తీసుకోవడానికి వాడు ప్రయత్నాలు చేస్తున్నాడు వాడి అంచెలు వేగంగా పనిచేస్తున్నాడు కానీ సత్యమైన విడుదలైన మనము ఎందుకు అంత మనము దేవుని సువార్థకులు దేవుని సేవకులను చెప్పుకునే వాళ్ళు ఎందుకు నిర్లక్ష్యంగా ఇంకా వాళ్ళు ఆ రీతిగా చేస్తున్నారు వీళ్ళు మనం ఆలస్యం చేయటం వాళ్ళు ఏం జరుగుతుందో తెలుసా అబ్రహాం ఆలస్యం చేయటం వల్ల ఫిలిక్స్ లో కూర్చొని దేశంలో వాళ్ళు ఎరగటం చాలా కష్టపడాల్సి వచ్చింది అట్లనే దేవుని సువార్త ప్రకటించాల్సిన స్థలాల్లో ప్రకటించకపోతే ఏమైతుంది అక్కడ వాడు రాజ్యాన్ని స్థాపించుకొని వాడు విస్తరింపు చేసుకొని మనల్ని రాని కూడా ఆటపరుస్తు అనుచరితో చూడండి ఇది ఎవరి దగ్గరకు బాధ్యత ఎవరు మనమే ఒక విధంగా చెప్పాలంటే ఈ సువార్త ఎప్పుడు చెప్పబడింది రెండు వేల చెప్పబడింది పర్లోక రాజ్యాన్ని సమీపించింది మారమని స్పందన సువార్త నమ్మడండి యేసు క్రీస్తు ప్రభు సువార్త ఆరంభించిండి ఆయన ఆయన ఆరంభిస్తూ ప్రకటించుకుంటూ పోయిండి ఆ రోజు ఆరంభమైన సువార్త ఈ రోజు కూడా అది నడుస్తూనే ఉంది నడుస్తూనే ఉంది నడుస్తూనే ఉంది కానీ ఎంతమంది దానిని ప్రకటించగలుగుతున్నది ఎంతమంది అది జ్ఞాపకం చేయబడుతున్నారు మారుమన్స్ పొందండి సువార్త నమ్మండి పరలోక రాజ్యం సమీపించింది ఏందా రాజ్యం ఎందుకు పొందాలన్న మారుమన్స్ అనేది అలాంటి బోధన ఈ రోజు చాలా తక్కువైపోయింది ఇవన్నీ అవేర్నెస్ మనుషులలో తీసుకురాకపోతే ఎట్లా వాళ్ళు మారమలుసు పొందుతారు ఇవన్నీ చెప్పకపోతే వాళ్ళు ఎట్లా వాళ్ళ వాళ్ళకి అవేర్నెస్ వస్తుంది వాళ్ళకి ఎట్లా వాళ్ళక వాళ్ళక ఆత్మీయతను గుర్తించి ఎట్లా వాళ్ళ ముందుకు కొనసాగలరు చెప్పకపోతే ప్రకటించిన వేళలా వాళ్ళు ఎట్లా విందురు ప్రకటించిన వాళ్ళు లేకుండా ఎట్లా వింటారు అంటే ప్రకటించే వాళ్ళు లేకుండా ఎట్లా వింటారు ఇవన్నీ ఎవరు ప్రకటిస్తారు అన్నిటి అంత సమీపమైంది ప్రార్థనలు చేస్తే స్వస్థ బుద్ధిగాల వారి మెలుకుగా మనం ఉండాలంట కాబట్టి కాబట్టి ఈ లోకంలో మనుషులు ఏ రీతిగా ఉండరు దేశంలో రాసిన పత్రిక మొదటి పత్రిక ఐదవ మూడవ వచ్చినం ఒకసారి చదవండి ఎవరన్నా మొదటి దేశంలోనికి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము మూడవ వచ్చినం మొదటి దేశంలోకి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము మూడవ వచ్చినంలో చూడండి ఇక్కడ రాసింది వాక్యం సహోదరులారా లో ఆ కాలం ఆ సమయం గుర్చి మీకు రాయనక్కర్లేదు ఆ కాలం గుర్చి ఆ సమయం గుర్చి మీకు రాయనక్కర్లేదు ఎందుకు అని అంటే అక్కడ రాసింది చూడండి రాత్రి వేళ దొంగ ఎలాగో వచ్చినో అలాగే ప్రభు దినము వచ్చినానికి మీకు బహుగా తెలియదు అయితే లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమి తెలియదని చెప్పుకొని చూడగా అంత బాగుంది అంత యథావిధిగా ఉంది పెద్ద అంత మంచిగా ఉంది అంత బాగుంది అంటారు కానీ యథావిధిగా ఏం భయం లేదు అంత మంచిగా ఉంది అంత నాకు సమృద్ధిగా నాకు మంచి దేవుడు అన్ని చిండు అన్ని బాగున్నాయి నాకు మంచి సంఘం ఉంది అన్ని ఉంది నాకు ఎలాంటి డోకా లేదు నెమ్మదిగా ఏం భయం లేదని చెప్పుకున్నాడు అయితే అప్పుడు ఏం జరుగుతుంది అక్కడ గర్భిణీ స్త్రీకి ప్రసవ ఏదో వచ్చినట్లు వారికి అకస్మాత్వంగా నాశనం తటస్సించిన గనక వారు ఎంత మాత్రము తప్పించుకోలేరు స్త్రీకి ప్రసవేదన పడ శిలీకి రుటి లోపల ఎట్లస్ అకస్మాత్తుకు వస్తాయి అంట అది వచ్చేంత వరకు కూడా తెలియదు ఈ లోకమంతా అట్లా ఉంది ఈ రోజు కాబట్టి ఎందుకు ప్రభు మనకు అది తెలుసుకోమంటాడంటే ఇవి తెలుసుకున్న నీవు ఇతరులకు తెలియజేయటానికి ఇతరులకి మేల్కొల్పటానికి నిద్రించుకున్న నీవు మేల్కో క్రీస్తు నీ మీద ప్రకాశిస్తున్నాడు అని సర్వశక్తి దేవుడు చెప్తున్నాడు వాక్యం చేస్తామన్నాను కాబట్టి ఇవన్నీ మనం మేల్కొల్పాలా ఈ మేల్కొల్పే వాళ్ళు ఎవరైతే ముందు వెళ్తారో దిమిటి పట్టుకొని ఆ చీకటి ఉన్న ప్రజలంతా వెలుగు దగ్గరికి వస్తారు ఈ విషయం గమనించగలిగిన ఎప్పుడైతే చీకటి కాలంలో నువ్వు దిమిటి పట్టుకొని వెళ్తా ఉంటావో ఆ చీకటి ఉన్న ప్రజలంతా ఆ వెలుగు దగ్గరికి వస్తారు అప్పటి వాళ్ళకి తెలియదు వెలుగును చూడన వాడికి వెలుగును చూడన వాడికి అది వెలుగానే అనిపిస్తూ ఉంటుంది వాళ్ళు ఏ స్థితిలో ఉన్న వాళ్ళు తెలియదు ఎప్పుడైతే వాళ్ళు వెలుగును చూస్తారో అప్పుడు వాళ్ళకు రచిస్తారు నేను చీకటిలో ఉన్నా ఇది పాపంలో ఉన్నది అని రచించలుగు దేవుని వాక్యమే వెలుగు ఆ వెలుగుని జీవవాక్యాన్ని మనం తీసుకొని వెళ్తే ఈ చీకటి ప్రపంచంలోకి ఆ వెలుగు దగ్గరికి అనేకలు వస్తారంట ఎందుకంటే అప్పుడు వరకు తెలియదు ఎలాంటి స్థితిలో వాళ్ళు ఉన్నారో అప్పుడు దాని తెలియదు వాళ్ళ ఈ సత్యమైన వాక్కు ఎప్పుడైతే ఈ వాక్కు దేవుని యొక్క వాక్ ఎప్పుడైతే మనము ప్రకటిస్తామో అప్పుడు వాళ్ళ జీవితంలో అప్పుడు వెలుగు వస్తుంది అప్పుడు వస్తారు అది ఇంతకాలం నేను మోసంలో ఉందనే ఇంతకాలం నేను నిర్లక్ష్యంగా జీవిస్తానని అది ఇంతకాలం నేను ఇదే ఇదే కరెక్ట్ అనుకున్నానే అది ఇది అని అప్పుడు వాళ్ళకి అవేర్నెస్ వస్తుంది ఎప్పుడు ఎవరొకరు వెలుగును తీసుకొని ముందుకెళ్తే ఒక పెద్ద చీకటి ప్రపంచం కనిపిస్తుంది దాంట్లో ఒక వెలుగు కనిపిస్తే ఏమైతుంది ఆ అక్కడ ఉన్న వెలుగు దగ్గర పరిగెత్తావు ఈ చీకటి అప్పుడు తెలియదు వాళ్ళకి చీకట్లో ఉన్నాడు ఈ లోకం కూడా అట్లనే ఉంది చీకట్లనే ఉంది ఇదంతా చీకటి మనం అనుకుంటే పొద్దున్నే వెలుగు సూర్యుడు అస్తమిస్తాను అనుకుంటున్నాం మనం కానీ ఇది చీకటి మన ఆత్మీయ నేత్రాలతో మనం చూస్తే ఈ చీకటిలో ఉన్నాం మనం అంతా కూడా ఎందుకంటే దేవుని వెలుగు నీకు వెలుగుమయంగా అనిపిస్తుంది కానీ పాపపు జీవితంలో ఉన్న వాడికి చీకటిలే ఉంటాడు వాడు ఎట్లా మనం రుజువు చెప్పండి ఈ లోకంలో ఈ లోకస్తు జీవించిన వాళ్ళు తాగుబోతులు ఇచ్చారు ఇదంతా కూడా తాగే వాళ్ళు కూడా దాని మీద రాసి ఉండదు బాటల్ మీద మద్యపారం ఆరోగ్యానికి హానికరం మరి ఎందుకు తాగుతుండేవాడు చదివి కూడా అంటే వాడి గుడ్డి వాడేదా కాదా వాడు చీకట్లో కాదా వెలుగులో ఉండి చీకట్లో అంటే మోసమా కాదా సిగరెట్ ప్యాక్ మీద రాసుది త్వగ తాగుతా ఆరోగ్యానికి హానికరమని కాని వాడు తాగుతున్నా లేదా అంటే వాడి కళ్ళు కూడా వాడు చూ చూడకుండా ఆగుతుందంటే వాడు కళ్ళు లేవు అంటే ఎక్కడ ఉండేవాళ్ళు చీకట్లో ఉన్నారు పాప పాపలో ఉన్న వాళ్ళు అంతా కూడా చీకట్లో ఉన్నారు వాళ్ళు అనుకుంటారు వెలుగులో కానీ వాళ్ళ ఆత్మ కటిక చీకట్లో బంధింపబడింది వాళ్ళ ఆత్మను దుష్టుడు పాతాళంలో బంధించి పెట్టేసి ఒక స్థలంలో ఆ చీకటి ప్రపంచంలోనూ వాడు బంధించి పెట్టేసి వాళ్ళ ఆత్మలను ఎప్పుడైతే ఆ ఆత్మలకు వెలుగు రావాలంటే నువ్వు వెలుగుగా వెళ్లాలా ఆ వెలిగి ప్రతి వస్తా అప్పుడు ఆ చీకటి ప్రాపంచీ వాళ్ళకి వాళ్ళకి విడదలం అప్పుడు వాళ్ళు ఆ ఆత్మలు ఆ వెలిగి దగ్గరికి వస్తాయి నువ్వు విడిపించుతో అందుకు మన యుద్ధోపకరం ధరించుకోవాలా ఎందుకు ఇది చీకటి కాలం శ్రమల కాలం భయంకరమైన చీకటి కాలం ఇది దుష్ట శక్తులు సైతాను శక్తులు విద్యుల నుంచి పనిచేస్తున్నాయి నాశనం చేస్తున్నాయి ఎంతో మంది సేవకులు పడగొడుతున్నాయి ఎంత భయంకరంగా కూడా శోధిస్తున్నా ఆయన కొరకు నిలబడి ఆయన నీతిని ప్రకటించేవాళ్ళు మనమంతా అందుకే కీర్తల గందలు దాద్రం అంటాడు దుష్టులకు వ్యతిరేకంగా నా పక్షంలో ఎవడు లేస్తాడు దుష్టులకు విద్యంగా నా పక్షం ఎవడు నిలబడతాడు మొదటి లేవటం ఒకటి నిలబడటం రెండు విషయాలు అక్కడ చూసుకోమన్నాం కీర్తల గంద తొంభై నాలుగు వాక్యం నిలబడాలా లేవాలా ఫస్ట్ లేచిన తర్వాత నిలబడాల చాలా లేస్తారు నిలబడలేదు అందుకే నువ్వు నిలబడాలంటే దేవుని ఆత్మ నీకు అవసరం నరపుత్రుడా నువ్వు లేచి చక్కగా నిలబడు నేను దీంతో మాట్లాడుతున్నప్పుడు ఆయన లేచి నిలబడ్డప్పుడు ఆత్మ వచ్చేత నిలబెట్టింది అప్పుడు ఆత్మ మాట్లాడింది అందులో పరిశుద్ధాత్మ ఆయన ఆత్మ అభిషేకము నిన్ను నిలబెడుతుంది అదొక అభిషేకం అంటే ఒక అథారిటీ ఒక పవర్ నువ్వు ఒక రాజులాగా దేవుని అభిషేకించి కాబట్టి నువ్వు ఒక రాజువు నువ్వు లేచి నిలబడాలిపోతున్నా నువ్వు చక్కగా నిలబడమనడు కాబట్టి అంతవరకు ఎట్లా ఉన్నాడు ఆయన ఒక్కరుగున్నాడు ఎప్పుడైతే నువ్వు లేచి నిలబెడతావో ఆయన చక్కగా నేను ఒక స్తంభంలాగా ఒక వెలుగు దీపంలాగా నీ తలపై ఆయన క్రీస్తు మనకి శిరస్సు ఆయన వెలుగులాగా మన ఉంటాడు ఆయన వెలుగులు ధరించుకున్న వాళ్ళం మనం ఈ చీకటి ప్రపంచంలో చీకటి కాలంలో వెలుగులు వెలుగు మనం ఒక్కరులైన జనుల మధ్య మీరు జీవవాక్యం పట్టుకున్న జ్యోతుల వల్ల వాక్యం పిలుపు రాసిన పత్రికలు మనం చూస్తాం వాక్యం ఒక్కరి జనుల మనం ఉంటున్నాం దేవుని జీవవాక్యాన్ని పట్టుకొని జ్యోతుల మనం ఉండగా ఆ వెలుగు దగ్గరికి అనేకలు వస్తారంట ఆ వెలుగు దగ్గర ఎవరు చూపించగలరు రాణితిగా అలాంటివి నిజమైన వెలుగుండెను అది లోకంలోస్తూ ప్రతి మనుషును వెలిగించున్నది వాక్యం ఏం చెప్పే అబద్ధమైన వెలుగు కూడా ఉంది నిజమైన వెలుగు కూడా ఈ రోజు మనుషులు ఏ వెలుగును ప్రకటిస్తున్నారు నిజమైన వెలుగుండేనది ఎందుకు చెప్పబడిన వాక్యం యోహన్స్ వార్త మొదటి అధ్యయనంలో నిజమైన వెలుగుండెను అది లోకంలోకి వచ్చి ప్రతి మనిషిని అంటే ని వెలుగు ఉండేను లోకంలో ఉన్న ప్రతి మనిషి వెలిగిస్తుందంటే అది ఒకటే నమ్మొచ్చు మనం కానీ నిత్యమైన వెలుగు ఉండే అంటే అబద్ధమైంది కూడా ఉంది మోసకరమైన వెలుగు కూడా అదే సైతాను వారి వెలుగుతో ధరించి దేవుని సేవకులే పాడగొట్టేసిండేవాడు ఒక దశలో పౌరులు కూడా మోసపోయింది వాళ్ళు వేషధారం చేసి ఆయన రక్షణ పొందే భక్తుల్లో ఈరోజు చాలా మంది మోసపోతారు సేవకులు ఎందుకంటే ఆ గ్రహింపు ఆ స్పిరిట్ మనకు గుర్తుపట్టలేదు అది దేవుది అట్లా వెలుగుదా అనిపిస్తూ ఉంటది అది కానీ బ్రహ్మపరచ ఆత్మ అది ఈ రోజు సేవకులు పట్టింది అది అందుకు బ్రహ్మపరచ ఆత్మలోని కొట్టుకొని వేరొక యేసు ఏ ఆత్మ ఈ రోజు అది సంచారం చేస్తూ ఉన్నది మనుషులు మోసంలో ఈ మోస ఆత్మ నుంచి అబద్ధపు బోధన నుంచి మనము సత్యమైన వాక్యంలోకి నడిపించడానికి దేవుడు మొదలు పెట్టి ఇది యుద్ధం కదా కాబట్టి వాటిని ఎదుర్కోవాలంటే ఒక సూర్యుడు లాగా ఒక సైనికు లాగా కావాలంటే ఆయన సైన్యములకు అధిపతి ఆ సైన్యంలో ఉన్న ఆ సైన్యంలో ఉన్న ఆ సైనికులం క్రీస్తు సైనికులం కాబట్టి ఈ సైనికుల్లో ఉన్న మనము ఎంతో పక్కన ముందు పరలోక రాజ్యము బలవంతుల చేతుల్లో పట్టబడింది బలకందని ఆక్రమించుకున్నారు ఈ రోజు వాడి చర్యల నుంచి మనల్ని బయట తీసుకొని రావాలా బలవంతుడైన వాటి చర్యల నుంచి బయట తీసుకొని రావాలంటే నువ్వు బలవంతుడికి తయారు కావాలా ఇది ఎలాంటి కాలం అపాయకరమైన కాలం చాలా భయంకరమైన కాలం ఇది ఎవరటి అర్థం కాబట్టి చూడండి అందుకు పావులు చెప్తున్నట్టు లోకులంతా నెమ్మదిగొంది భయం ఏమీ లేదు అంత బాగలేదనుకుంటారు కానీ గర్భిణీ శ్రీకు ప్రసాదం నటువల్సిన అకస్మాత్తుగా నాశనం వాళ్ళ ఎంత మాత్రమే తప్పించుకోలేదు అప్పుడు ఎంత లాభోదివోగొట్టుకున్నా కూడా ఏమి లాభం లేదు అందుకు ఒక వాక్యము ప్రభు మనకు అది జ్ఞాపకం చేస్తున్నాడు కొరిందులకు రాసిన కొరిందులకు రాసిన ఏడో మొదటి మొదటి కొరిందులకు రాసిన పత్రిక ఏడో అధ్యాయం ఇది కొద్ది కష్టతనమైన వాక్యం కాబట్టి మనము అది కష్టతరమైన అది కష్టతరం కాకపోయినా మటుకు ప్రభు మనకు జ్ఞాపకం చేసేది మనము అది గ్రహించాలా మనకు జ్ఞాపకం చేస్తా ఈ రోజుల్లో ఈ బంధకాలు చాలా మంది ఉన్న చాలా మంది నేను చూసిన చాలా మంది చూసాను నా కళ్ళతో కాబట్టి అది తప్పు అని నేను చెప్పను కానీ ఏ మనం ఓవర్కమ్ చేసుకుని మనం ముందుకు వెళ్తాం చూడండి పొలి పరిధిలోకి రాసిన మొదటి పత్రిక ఏడో అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చిన నుంచి ఒకసారి మనం చూస్తాం సహోదరులారా నేను చెప్పినది ఏమనగా కాలము సంకుచితమై ఉన్నది సహోదరులారా నేను చెప్పినది కాలము సంకుచితమై కాబట్టి కనుక ఇక మీదట భార్యలో కలిగిన వారు భార్యలో లేనట్టుగాను ఏడ్చి వారు ఏడనట్టుగాను సంతోషించేవారు సంతోషించు పడనట్టుగాను కొనువారు తాము కొన్ని తమను గాను ఈ లోకమును అనుభవించేవారు అమితంగా అనుభవించినట్టుగాను ఉండవాలను ఎందుకు ఎలా అనగా ఈ లోకపు నటన గతించుచున్నది కాబట్టి ఇక్కడ మొదట మనం చూస్తే కాలము సంకుచితమైనది గనక ఇక మీరట భార్యలు గలవారు భార్యలు లేనట్టున్నారంట కొద్ది కష్టమే ఈ వాక్యం అంటే దాని అర్థం ఏంటంటే ఇక దాన్ని వదిలిపెట్టమే నాకు అర్థం అక్కడ కాబట్టి ఏసు ప్రభు కూడా ఉపమానాలు చెప్పిందంటే ఈ రోజు చాలా మంది నేను చూసిన కాడికి అది ఎట్లా మనం అర్థం చేసుకోవాల మనం అర్థం చేసుకుంటే చాలా మంది సేవ ఆ భార్యలు ఈరోజు సేవకులు సేవకు భోగలిక ఆటంక పరుస్తున్నారు నేను చూసినా కాబట్టి చెప్తున్నా వాళ్ళక విధానాల వల్ల మంచి మంచి గొప్ప గొప్ప దైవ జరి సేవకులు అభిషేకం పొందిన వాళ్ళు కూడా ఆగిపోతున్నారు ఏదోక ఒక భయం పెట్టి నీకు ఆ భయం అది ఉంది ఇది ఉంది అని భయం పెట్టి ఆపేస్తున్నారు ఈరోజు అది ఎంత ప్రమాదకరమో తెలుసా చాలా డేంజరా అంటే భార్యనిచ్చింది దేవుడు దేవుడే కదా ప్రభు కదా ఎట్లా దీన్ని అర్థం చేసుకుంటాం మనం అంటే దాని అర్థమేంటి ఎలాంటి టైంలో మనం ఉంటున్నాం ఎలాంటి కాలం ఉంటున్నది ఇప్పుడు మనం ఏం చేయాలా కర్తాయం అనేది భార్య ఇద్దరు కలిసి మాట్లాడుకోవాలా ఒకరికొకరు సమాధానం పడ్డాలా భార్య పంపించాలి చాలా మంది చూసిన నువ్వు సేవ సేవ చేయి అని చెప్పే వాళ్ళని చాలా అంటే ప్రోత్సహించడం వాళ్ళని భర్తలు అట్ట ప్రోత్సహించాలా కానీ కొన్ని స్థలాలు ఎట్లుంటది నువ్వు అక్కడ పోతే అదైతుంది ఇక్కడ పోతే ఇదైతుంది అని భయపడుతుంటే ఎంతకాలం భయపడతా ఉంటాం నాకంటే ఎక్కువగా నువ్వు దేని నాకు పాత్రడు కావడు భార్యనైనా ఇదేనా ఇదేనైనా అనేసి భార్యను ప్రేమించకుండా మనం ఉంటామా అర్థం చేసుకుంటాం వాక్యం ఒక దశలో ఆయన చెప్పే వాక్యం మనకు కూడా అర్థం కాదు కన్ఫ్యూజన్ ఉంటుంది ఒకసారి ఇదేంది ఇది కొంచసేపు ప్రేమించమంటుడు కొంచసేపు ఏమో వద్దంటాడు ఏంది ఇది మనకు సందేహం రావాలా అని ఏ సందర్భంలో చెప్పిండు ఆయన అది తెలుసుకుంటే చాలు సంతోషించే వారు అధికంగా సంతోషించినట్టే ఉండాలంటే ఎందుకంటే ఇది దుఃఖ అంటే దుఃఖం రావాలా మనకు కన్నీళ్లు సలపాలా కన్నీళ్లు విప్పాలా బలిపీఠం దగ్గర యాజకులు గోనె కట్టుకొని కన్నీరు విడవండి ఉపాస దినం ప్రకటించండి అని ఏ విధంగా ప్రవచనం జ్ఞాపకం ఉగ్రత మన మీద రాబోతుంది ఇప్పుడైనా మీరు గోనె పట్ల మీరు ఉపాస వేడుకోండి ఆయన ఒకవేళ ఆయన దయా కరుడు చూపి మేము ఒకవేళ మేము క్షమిస్తుండేమో అనే ప్రార్థనతోని యాతికులాల కన్నీరు విడవండి అని ప్రవక్త జ్ఞాపకం చేస్తుంది అక్కడ అంటే ఎలాంటి టైంలో మనం ఉంటున్నాం ఎలాంటి కాలంలో మనం ఉంటున్నాం ఏం చేయాల మనం ప్రభా చాలా మంది ఏం చేయమంటాం ప్రభా అంటే ఆయన ఎన్ని చెప్పేసి నా ఆయన చేయమని నేను ఎక్కడ అంటే ఆయన చెప్పింది ఆల్రెడీ మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టి శువార్త ప్రారంభించమన్న చెప్పండి వాళ్ళు సర్వ సృష్టికి పోయిన తర్వాత పక్కన పెడితే మనం మనకున్న డిస్టిక్ లోని చెప్పలేని స్థితిలో ఉన్నవి మన సొంత ఊర్లోని చెప్పలేని స్థితులు మన రక్త సంబంధితులకి సంపూర్ణకి చెప్పలేని స్థితిలో ఉన్నవి ఇంకా సర్వలోకానికి ఎక్కడ పోతాం ప్రభు ఆజ్ఞా అది అది గ్రహించిన శిష్యుని ఆయన ముందే వాళ్ళని సిద్ధపరచింది ప్రణాళిక ప్రకారంగా ఈరోజు అనేక సేవకులు మనం కూడా సిద్ధంపరచాలా అనేక శిష్యులు మనం తయారు చేయాలా అనేక శుభార్త పట్ల అవగాహన కల్పించాలా ఈరోజు చాలా మంది శుభార్త చెప్పరు తిగ్గుపడతారు పడతారు ఎందుకు ఆ అవగాహన లేదు కాబట్టి అది తప్పు వాళ్ళు ఆ సేవకులకి తప్పు అది ఆ రీతి వాళ్ళు ప్రిపేర్ చేయలేదు వాళ్ళు చేయకుండా అకస్మాత్తుగా వచ్చి నీ మీద ఉరిచేట ఒక ఉపద్రవచ్చ పడితే నీ పరిస్థితి ఏం చెప్పండి అందుకే పౌలంటాడు అక్కడ ఏడ్చే వారు ఏడవ నట్టులు సంతోషించే ఉండాలంట ఎందుకు ఈ లోకపు నటన గతించిపోతుందంట అయిపోయింది టైం దగ్గర కాబట్టి మనం ఏం చేయాలా బహు జాగ్రత్తగా అనే విషయం మనకు జ్ఞాపకం చేస్తున్నాడు అందుకే ప్రసంగి గ్రంథంలో ఒక మాట చెప్పబడుతుంది చాలా మంది అంటారు ఈ లోకంలో మనం ఏం చేయాలా బ్రదర్ ఎంజాయ్ చేయాలా మంచిగా సంతోషం ఉండాలా బ్రదర్ దేవుడు మనకు అన్ని సమృద్ధికి ఇచ్చిండు బ్రదర్ అన్ని అది ఇచ్చింది బ్రదర్ నిజ ఇచ్చిన అని చెప్తూ ఉంటారు మంచిదే దేవుడు అన్ని సమృద్ధికి ఇచ్చిండు మనకి అన్ని తలాంతులు ఇచ్చిండు అన్ని చేసిండు కానీ దేవుని కొరకు మనం ఏం చేస్తామని చెప్పండి దేవునికి మంచి బిజినెస్ ఇచ్చిండు మంచి భార్యని ఇచ్చిండు మంచి పిల్లలు ఇచ్చాడు అన్ని దేవుడు బిజినెస్ చేయటంలో తప్పు లేదు ఈ లోకపరమైన బిజినెస్ లో పడిపోయి దేవుని సేవను పూర్తిగా పక్కన పెట్టేసి దేవునికి ఇవ్వాల్సిన సమయం పక్కబడేసి ఈ లోకంలో ఎక్కువ సమయం పడుతున్నది అంటే ఆయన ఇస్తుడు కానీ ఎందుకు ఇస్తున్నది దాంట్లో నువ్వు లాభం పొంది ఆయన పరిచయం నిమిత్తము తర్వాత నీ కుటుంబం నిమిత్తం అందుకు మనకి దేవుడు ఈ లోకంలో ఇస్తున్నాడు కానీ ఈ లోకం ఏం అదే లోకం అనుకొని దాంట్లో భ్రమతో బ్రతికేస్తా ఉన్నారు ఒకరోజు దేవుడిని ఎక్కడైతే నువ్వు ఏ సమాధానం చెప్తావు నీకు ఎలాంటి బాధ్యతలు దేవుడు ఇస్తాడు ముందు ముందు నీకు విధానం ఏంది అనేది ఎప్పుడెవరు అడిగితే మనం భయంతో మనకు పనిచేస్తా ఉంటాం అందుకే ప్రసంగి గన్నట్టుడు ఎవరినా నువ్వెవరి కాలం ముందు ప్రసంగి గలన పదకొండు అని నీ ఎవరి కాలం ముందు సంతోషించు అన్ని చేసుకోవో హృదయాన్ని కాని కానీ ఇటన్నిటి గురించి అవరోజులు లెక్క చెప్పాలా ముసలి వయసు దాడిపోతుంది కాలం దాటిపోతుంది వయసు దాడులు అన్ని దాడిపోతుంది ఎవరికాలము ముసలితలము వృద్ధు అన్ని దాడిపోతుంది ఇంకా మన హృదయంలోనే వ్యాకారం తీసుకోలేని తీసుకో వాటి నుంచి సరి అనేది ప్రభు అది మనకు జ్ఞాపకం చేస్తుంది ఎందుకు తెలుసా మతైసు వార్త ఇరవై నాలుగో దేవుడు ఉపమానం ప్రభు చెప్తున్నది ఆయన తలాంతులు చనిపోయి దేశాంతరం వెళ్ళిండు అతలాంత ఇచ్చిండు అని తిరిగి వచ్చినప్పుడు ఆ తలాంతులు గల వాళ్ళు ఒకటికి రెండు రెండుకి రెండు మూటికి మూడు ఐదుకి ఐదు కానీ ఒక తలాంతిచ్చిన వాడు ఏం చేసాడు భూమిలో పాతి పెట్టాడు ఈ రోజు మనం భూమిలో పాతి పెట్టేవారులాగా ఉన్నామా దేవుడు ఒక తలాంతే నీకు ఇచ్చిండొచ్చు ఒకటికి రెండు చేస్తే ఆయన ఏం చేస్తాడు ఇంకొక రెండు ఇస్తాడు కానీ ఉన్న తలాంతనే మనము భూమిలో పెట్టేస్తే నీకు ఇచ్చి కూడా లాభం లేదు అందుకే నీ నుంచి తీసి ఇంకొకరికి ఇస్తాను అది మనం గ్రహించుకోవాలి ఇవన్నీ ఉపమాల్లో ధ్యానిస్తుంటే మనకి ఎక్కలేని పై కదా కాబట్టి నేను వాక్యాన్ని క్లోజ్ చేస్తాను ఒక ఐదు నిమిషాల్లో చూడండి అందుకు ఏసు ప్రభు సూచి ఎన్నో సూచనలు ఇచ్చిన ఇరవై నాలుగు మొదటి సూచన ఏంటంటే ఈ కాలంలో ఎట్లుంటది ఆ టైంలో కాబట్టి ఎంతో మంది అందమైన మందిరాలు కడతారు అంత చేస్తారు కట్టుకొని కానీ అసలైన మందిరమే తెలుస్తా చేతి పని మందిరం మనుషుల అస్తాలతో నిర్మింపబడని మందిరం కడతానని నా కుమారుడు కడతాను చేసుకోని చెప్పింది అన్ని చేతి పని మందిరం మనుషుల అస్తాలతో నిర్మింపబడిన మందిరం నేను అన్నాడు మరి ఏ మందిరం ఉంటాడు ఆయన నా కుమారుడు కట్టిన మందిరం ఉంటాడు మనమే ఆ మందిరం ఆయనే యేసుక్రీస్తు ప్రభు కట్టిన మందిరమే మనం ఇది ఆత్మీయమైన మందిరం మనం పరిశుద్ధమైన యాజకులం పరిశుద్ధమైన యాజకులం పలు అర్పించే ఆత్మ సంబంధమైన పలు అర్పించే యాజకులం మనం అంతా ఆత్మ సంబంధమైన మందిరం కట్టాల్సిన ప్రకృతి సంబంధమైన మందిరాలు కడుతున్నారు ఈ రోజు లక్షల డబ్బులు ఖర్చు ఎందుకని అంటే కొన్ని ఊర్లలో చూస్తే పండగలు పబ్బాలు వచ్చినప్పుడు లక్ష లక్షలు ఖర్చు పెడతారు కానీ కనీసం బాపిస్ పెట్టడానికి కొన్ని కొన్ని ఊర్లలో ఎన్నో గ్రామాలు ఏ గ్రామంలో కూడా బాపిసం తొట్టి లేదు ఎంత బాధ అనిపిస్తుంది అక్కడ సముద్రాల దగ్గరకో లేకుంటే ఎక్కడన్నా కాలం దగ్గరకో ఇవ్వాల్సి వస్తుంది బాపిసాన్ కానీ సముద్రం దగ్గర బాపిసం ఇస్తుంటే ముసలాం భయపడిపోతున్నా దానికి భయపడేదని హాట్ అంటే కనీసం బాపిసం తొట్టి కట్టుకునేంత స్థోమత కూడా లేకుండా ఈ రోజు ఎంతో డబ్బు ఖర్చు పెడతారు వేలు కానీ బాపిసం తొట్టి కట్టుకోలేసి ఉంది జీవితం అంటే నాకు అనిపిస్తుంది ఒక్కసారి కొన్ని సంఘాలు ఉన్న తొట్టిలో మొత్తానికే పూర్చేసేది భూమిలో ఒకటే మరి అంటే వాళ్ళు మరి ఎక్కడ ఇస్తారంటే ఎక్కడ పోయిస్తారంట అంటే ఇప్పుడు అర్థమైపోయింది ఇలాంటి బోధలు లేవు ఏదో వచ్చి ఆచార పద్ధంగా కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాల నాశనకరమైన హే వస్తువు పరిశుద్ధ స్థానంలో ఉంది ఆయన చెప్పిన సూచనలన్నీ అపాయకమైన కాలములంటే ఎందుకు మనం వేర్కోవాలంటే వీటన్నిటి మీద నుంచి మనుషులకు విడుదల కల్పించాల ఇవన్నీ మనము ఆ అర్ధరాత్రి వీళ్ళ కేకలు వేస్తే లేచి చూసిందా అలాంటి కేక మనం కూడా ఉరుములాంటి స్వరం దేవు స్వరం ఉరుము ప్రగణ గంధం చూస్తాం ఆయన ఉరుముల ధ్వని ఆ సింహాసనం నుంచి వస్తుంది ఆ ఉరుముల ధ్వని దేవునికి సింహాసం దేవుని సన్నిధి నుంచి వస్తుంది ఆ ఉరుముల ధ్వని ఉరుము దేవుని స్వరం ఎలినెత్తి మనం ప్రకటించకపోతే వాళ్ళు మేల్కోరు వాళ్ళు ఇంకా మేల్కోరు ఇంకా వస్తారు ఇంకా ఈస్లో వస్తాడు వస్తాడు వస్తాడు వస్తాడు వస్తాడు ఇంకా రాలేదులే వాళ్ళు వచ్చినప్పుడు చూద్దాం లేని జీవితం కానీ నిర్లక్ష్యమైన జీవితంలో నుంచి వాళ్ళు బయటికి తీసుకురావాలా కాబట్టి చివరిగా ఈ రోజు ఎట్లా ఉందని పీనివలాగా తయారైపోయింది గద్దలు పోగైపోయి పిలువు ఎక్కడు గద్దలు ఎక్కడ పోగవను ఈ రోజు పిలువులాగా తయారైపోయింది మాంసం లేకుండా మొత్తము ఎరుకలతో సహా బయటపడిపోయి ఎంత భయంకమైన స్థితిలో ఉంది ఈ రోజు గత్తలు పోగవుతున్నాయి గద్దలు ఎక్కడ చచ్చిన శవం దగ్గరే గద్దలు వస్తాయి బతుకుల దగ్గర రాదు ఈరోజు అట్లా తయారైపోయింది అక్కడ అట్లా తయారైపోయిన అక్క అక్క జీవాన్ని శవానికి బతకాలంటే అవి బ్రతకగలవా అందుకు గ్రంథంలో మనం వాక్యం చూస్తాం దానికి ముందు ప్రభు కూడా చెప్తాడు మతీసంస వార్తలు మృతులు దేవుని కుమారు శబ్దం వీళ్ళు గడియ వచ్చిన్నది అది ఇప్పుడే వచ్చిందంటాడు దాన్ని విలువారందరి జీవితులని చెప్పాను అని చెప్పి మీతో నిశ్చయంగా చెప్తున్నాను అంటాడు యహంస మృతులు దేవుని కుమారు శబ్దం వీళ్ళు గడియ వచ్చింద వచ్చిన్నది వచ్చిన్నది ఆల్రెడీ వచ్చిన్నది దాని విను వారు జీవితులని మీతో నిక్షేపుగా చెప్పుచున్నాను అంటే ఇవన్నీ జీవిస్తునుకున్నాడు నువ్వు ను మాత్రం నువ్వు జీవిస్తున్నా కానీ నువ్వు మృతుడు అంటాడు అడని ఒక సంఘంకు అక్కడ మాట్లాడుతుండే దేవుడు మాట్లాడుతుండ్రు మృతుల్లాగా ఉండొద్దు మనం జీవించే వాళ్ళు మన తండ్రి మన ప్రభు జీవిస్తుండే ఆయన కాదు మృతుల నుంచి నువ్వు లేచిన వాడు ఆయనతో పాటు ఈ రోజు మళ్ళా మృత్యు లో పోతారంటే ఎందుకు పోతారు ఆ రీతిగా మళ్ళీ మరణం ఎందుకు వస్తుంది మనుషు కంటే పాపం వల్ల వస్తుంది ఏందా పాపమో ఆత్మీయతిక్రమేమో పాపం కొన్ని పాపాలు ఎట్ వస్తాయంటే పెద్ద పాపం చేస్తే రాదు కొన్ని చేయకపోవటం కూడా పాపమే తువార్త చెప్పకపోవడం కూడా పాపమే మేలైనది మేలైనది ఎదిగిండి అలాగే చేయని వారికి పాపం కనుగొనే వాక్యం లేదా ఏది మేలు కలుగుతుందో అది చేయకపోతే అది పాపమే ఈ పాపము పరిపక్కలు ఏంది మరణానికి దారి చేస్తుంది మరణము నిత్య నరకానికి తీసుకెళ్తుంది మనుషులు ఈ రోజు అందుకు ఎహెచ్కలతో మాట్లాడుతుంది దేవుడు ఆ ఎముకల లోనే తీసుకెళ్తున్న దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ ఎముకల లోనే తీసుకెళ్లి ఈ ఎండిపోయిన ఎముకలు బ్రతకాల వా దేవుడు మాట్లాడుతుంటే అయ్యో ప్రవ్వా యోహోవా నీకే తెలియదు అని చెప్పాలని ఆయన మాట్లాడుతూ ఈ రోజు ఎండిపోయిన ఎముకల లోయ ఈ రోజు పీలు లాగా తయారైపోయింది ప్రత్యేక శవంలాగా ఉంది అది సంపూర్ణంగా నాశకం కాకముందే దాని ఆ గ ఆ అగ్నిల నుంచి కొందరు లాగినట్టు మనం లాగాలంటా ఆ అగ్ని అంటే పాతాళం అలాంటి పాతాళంలో ఆత్మలు బంధింపబడ్డాయి వాటిని మనం లాగాలంటే నువ్వు అగ్నిలాగా తయారు కావాలా పరిశుద్ధాత్ముడు అగ్ని మన దేవుడు దహించు అగ్ని అగ్ని లాగా మనం తయారు కాకపోతే ఆ నశించే ఆత్మలను మనం తీసుకురా అగ్ని అగ్ని కాలుస్తుందా ఒక మంట ఒక మంట ఒక మంటని కాల్చలేదు కలిసిపోతే రెండు ఒక్కడంతే ఆ అగ్నిలో నువ్వు వెళ్ళాలంటే నువ్వు కూడా అగ్ని లాగా తయారు నువ్వు శరీరం తయారైతే నువ్వు కాలిపోతావు దేవుని అగ్ని అంటే పశుతాత్మ అగ్ని దేవుని అగ్ని మన ముందు నడుస్తూ ఉంటది ఆయనే సైన్యములకు అధిపతి యోహోవా అని మనం అక్కడ చూస్తాం మన పాత నిదం కాలం ఆయన పవల మేఘస్థాభం రాత్రి అగ్ని స్థానం లాగా వాళ్ళ ముందు నచ్చిన ఇసు బదుల మధ్య ఈ రోజు మన ముందునే నడుస్తాను ఆత్మరూపకంగా కాబట్టి చివరిగా అందుకే ప్రకటన గ్రంథము రాష్ట్ర వాక్యాన్ని చూసి చేస్తాను ప్రకన గ్రంథము రెండో అధ్యాయము నాలుగు ఐదు వచ్చినాగు చూసిన వాక్యాన్ని క్లోజ్ చేస్తాను రెండో అధ్యాయము అయినను నీవు నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము వారము భరించి అలయలేదని నేను ఎరుగుతున్నాను కాబట్టి ఎపిసి సహనానికి దేవుడు మాట్లాడుతూ నువ్వు సహనము కలిగి నామము నిమింత భారం భరించి అల అలయలేదని నేను అడుగుతాను అయినను మొదట నీకుండిన ప్రేమ నువ్వు వదిలితివి మొదట ఉండిన ప్రేమ నువ్వు వదిలితివి ఈ రోజు ఇది అందరు ప్రశ్నించుకోవాల్సిందే చెప్పింది నేను కూడా ప్రశ్నించుకోవాల్సిందే ఒకప్పుడున్న ప్రార్థన జీవితం ఈ రోజు మనకుందా ఒకప్పుడున్న సేవ పట్ల ఆసక్తి ఈ రోజు మనకుందా ఒకప్పుడున్న తీవ్రత ఈరోజు మనకుందా అని ప్రశ్నించుకుంటే ఉండొచ్చు కొంతమందికి కానీ ప్రభు మాట్లాడుతున్నాడు ఈ తీవ్రతమ లేకపోతే ఎంతమంది నశించిపోతాయి నీతిమంతుడే రక్షింపడ దుర్బలం అయితే భక్తిహీనుడు పాపి ఎక్కడ ఉంటాడు వాళ్ళ ఎంత అన్యాయం అని చెప్పి రక్షించేవాడే పడిపోతే మరి మిగతా వాళ్ళ అందుకే ఇక్కడ మాట్లాడుతుండే అక్కడ నీకు మొదటి నా ప్రవదలి ఒక తప్ప ఒకటి మోకాల్సినది నీవు ఏ స్థితిలో పడిపోతే అది జ్ఞాపకం చేసుకుని మారుమనిస్ ఆ మొదటి క్రియ చేయమంటున్నాడు బ్రాహ్మ ఆ మొదటి క్రియ చెయ్యాలా లేకపోతే ఏమైతుంది అటు నువ్వు చేసి మారమేనే సరే లేకపోతే నీ అద్దరు నుండి వచ్చి నీ దీప స్తంభం చోటు నుండి తీర్చివేస్తాను అంటే నీ స్థానాన్ని ఎందుకు వెనగని దీపం ఎందుకు కాబట్టి మనం వెలిగే వాళ్ళగా ఉండాలా ఇతరును మనకు మనం వెలగాల ఇతరు మనం వెలిగించే వాళ్ళలాగా ఉండాలా ఈ అవేర్నెస్ ఈ యొక్క అవగాహన మనకు ప్రతి ఒక్కరు కల్పించే అనేకులు మనం సువార్థికులుగా చేయాలా ఆ రీతిగానే మూడో అధ్యాయం చూడండి సార్దీస్ అంగంతో దేవుడు మాట్లాడుతున్నాడు సార్దీసులో ఉన్న సంగూత ఇలాగ రాయము ఏడు నక్షత్రంలోనూ దేవుడు దేవుడు ఏడు ఆత్మలు గలవాడు చెప్పు సంగతులేమనగా నీ క్రియలను నేను ఎరుగుదును ఏమనగా జీవించున్నా ఉన్న పేర్లు మాత్రం ఉన్నది కాని నీ మృతుడువే చూడండి జీవించేరుంది కానీ మృతుడు అంటే జీవిస్తున్నా కూడా అంటే నీ క్రియను నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైన నాకు కనబడలేదు కనుక జాగరూకుడువై జాగరూకుడువై ఎప్పుడైనా జాగ్రత్త మిగిలిన వారిని చుము మిగిలిన వారిని బలపరచు నువ్వు బలపడు మిగిలిన వారిని కూడా బలపరచు అందుకు మన జాగరూకంగా ఉండాలా జాగ్రత్తమై ఉండాలి బహు జాగ్రత్త కలిగి ఉండాలా అని ప్రభు గారి జ్ఞాపం చేస్తారు తర్వాత నువ్వు ఎలాగో ఉపదేశం పొందితేవో ఎలాగో వింటివో జ్ఞాపకం చేసుకుని దాన్ని గైకో నుంచు పొందుము నువ్వు ఎలాగో ఉపదేశం పొందు ఏ వాక్యాలు వింటాడో ఎలాంటి వాక్యం దేవుడు నేను మాట్లాడుతున్నాడు ఏ రీతిలో నేను బలపరుస్తున్నాడు ఇంతకాలం ఇన్ని సంవత్సరాల ఇన్ని ఇన్ని రోజుల నుంచి దేవుడి ఎంతగా బలపరుస్తాడో అది ఉప జ్ఞాపకం చేసుకో మారమలుసుకుందో నువ్వు జాగ్రత్తగా పోయి ఉండని అడగ దొంగ వల్ల ఏ గడిలోనే నేను ఎదికి వచ్చేదానికి తెలియదు గనక కాబట్టి ఏ టైంలో ఆయన వస్తారో ఆయనకు తెలియదు కాబట్టి మనం ఏం చేయాల బహు జాగ్రత్త కలిగి మనం జీవించాలా కాబట్టి ఇది ఇది నిద్ర మేల్కొనే కాలం ఇది శ్రమల కాలం చీకటి కాలం ఈ చీకటి కాలంలో వెలుగులాగా మనము ఉండాలా అనేకులు మనం మేల్కొల్పాలా ఆయన రాకడం దిన అంత్య దినాలలో మనం ఉంటున్నాం ఆయన రాకడం బహు సమీపం కాబట్టి ఈ అవగాహన మనుషులకి మనము కల్పించాలి అనేకులకి ఈ వాక్యాన్ని మనం మనం ప్రకటించాలా హెచ్చరిక చెయ్యాలా కానీ ఒక్క విషయం మనం అర్థం చేసుకోవాలా కానీ ఒకటే ఒక విషయం చెప్పండి ఈ లోకంలో ఈ లోకంలో అందరు యధావిధిగా లోకంలో జీవిస్తున్నప్పుడు ఎవరన్నా ఒక వింత చేసినప్పుడు మనుషులు ఏం చేస్తారు ఏంటి ఒక వింత అని అందరూ పరిగెత్తుకొని వస్తారా లేదా ఏదో ఒక వింత జరుగుతున్నప్పుడు ఒక చోట ఒక ప్రాంతంలో జరుగుతుంది అప్పుడు మనుషులు ఏం చేస్తారు ఇక్కడ ఏదో ఒక వింత జరుగుతుందని చెప్పి పరిగెత్తుకుంటూ వస్తారు ఇందుకు చూద్దాం వింతైందని కాని ఏసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో వచ్చినప్పుడు ఆయన చేసిన పరిచర్యలో ఆయన ఒక్కడే బయలుదేరిండు కానీ ఎంతో మందిని తయారు చేసిండు ఆయన సువార్త ప్రకటించుకుంటే గ్రామాల సంచారం చేస్తుంటే ఊర్లు ఊర్లే గదిలిచ్చింది ఎంత ఆయన స్వస్థపరిచిండు పరలోక రాజుని చెప్పుకుంటూ ఒక సేవుకట్లో బయలుదేరితే ఈ సృష్టి మొత్తం ఆ లోకం అంతా ఆ సముద్ర తీరంలో ప్రజలంతా ఆయన వెంబడించిందా లేదా జన సమూహం ఊర్లు ఆయన వెంబడించిన ఒక్కసారి మనం ఊహించుకోండి అట్లాంటి సేవకులు అలాంటి పరిచర్య మనం ఒకవేళ మనం చేస్తే ఆయనకి ఎంత మహిమ ఊర్లు పక్కన ఊర్లు రావా ఎక్కడ ఎవరి వ్యతిరేకతలో కూడా అది పక్కన పెట్టే అని చెప్పేసి పరిగెత్తుకుంటూ పోతారా లేదా ఎంత మంది అల్లు వచ్చినారు ఎంత మంది ప్రభు దగ్గరికి వచ్చాపం శాండ రకరకమైన దయ్యాలు పట్టిన వాళ్ళు ఎంత మంది ఒకవేళ ఏ శుప్రాలు రాకపోతే వాళ్ళంతా ఈ పరిస్థితి ఏంది ఖచ్చితంగా చచ్చిపోయేవారు నరకానికి పోయేవారు కానీ ఆ నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చింది అందుకు ఇది అపాయకరమైన కాలం ఈ కాలాలు ఈ సమయాలు మనకు గుర్తించి ఈ సూచీలు మనకు గుర్తించి ఈ హెచ్చరికలు మనం చేసి సంఘాలను బలపరిచి హెచ్చరించి సేవకుని తయారు బలమైన సేవ జరుగుతుంది ఎవరైనా ఒక్కరు ముందుకెళ్లి పోతా ఉంటే మిగతా వాళ్ళు అందరు వస్తారు దేశంలో ఒక్కడే భయదేది పన్నెండు మంది శిష్యులు వచ్చినారు పన్నెండు మంది పోయి నూట మంది నూట మంది ఐదు మంది మిగితూనే పోయినారు అలాంటి పరిచర్య అలాంటి ప్రభులు కూల్చిన పరిచర్య ఆయన చూపించిన పరిచర్య ఆయన చెప్పిన బోధ ఆయన ఆయన చేసిన అద్భుతాలు స్వస్థతలు ఇవన్నీ ఒక సేవకుడు చేస్తే ఈ లోకము ఎందుకు వెంబడించారు మన ఏ స్పరి తెలుసుకోదు ఈ లోకం పక్కన పెట్టేసి మొత్తం వచ్చేస్తారు నేను చదువుతున్న వాక్యంలో పౌలు ద్వారా దేవుడు చేసిన చూసి మాంత్రికులు ఎంతమంది శాస్త్రులు మొత్తము ఆ మంత్రాలన్నీ ఆ పత్రికలన్నీ అగ్నిలో తగలబెట్టేసి పౌరులను వెంబడించారు అది నిజమైన శక్తి ఇదే నిజమైన దేవుడు ఈయన జీవముల దేవుడు మాంత్రికులు సైతం మొత్తం పక్కన పడేసి ప్రభు నెమ్మడించినారు ఎట్ల సాధిమది అది ఎవడో ఒకటి పోయి ముందుకెళ్లి అలాంటి పరిచయం చేస్తేనే ఆయన అనేకులు ప్రభుతో తిరగలరు ఆ ఒక్కడ ఎవరు ఆ రోజు ఆ ఒక్కరు నువ్వు కావచ్చు ఏం కావచ్చు ఆ బావులు ప్రాబా అనే తీర్మానం మనం చేసుకుంటే తప్పకుండా దేవుడు మాకు అలాంటి పరిచయం కాబట్టి ఆయన రాకటి దినాల్లో మనం ఉంటున్నాం కాబట్టి ఈ చివరి దినాల్లో అపాయకరమైన కాలాన్ని కాబట్టి ఎత్తుపకాలను మనం ధరించుకోవాలా కాబట్టి అనేకుల్ని ఆ దుష్ట శక్తుల నుంచి మనల్ని అనేకులను మనం విడిపించాలా ఎందుకంటే ఎత్తు మనం అక్కడ అదే పౌరులు చెప్తున్న అక్కడ మీరు కాలం పెరిగి నిద్ర పెట్టుకుని వీళ్ళి తెలుసుకుని అలాగూ చేయమన్నాను కాబట్టి ఈ చివరి దినాలుంటున్న మనం కూడా అనేకులకి ఈ యొక్క సత్యాలను మనం ప్రకటించాలా మన ఇక్కడ నేర్చుకున్న ప్రతి వాక్యం మీ మీరు చెప్తున్నారో నేను నేనేం మీరు నేను చెప్పలేను గాని నాకు ఏవైతే దేవుడు ఈ యొక్క మినిస్ట్రీ ద్వారా నాకు భయపరిచిన దేవుడు సిస్టర్స్ ద్వారా బ్రదర్స్ ద్వారా ముఖ్యంగా అన్న ద్వారా వాళ్ళందరినీ బలంపడ్డవాళ్ళు ఆ ఆ వాక్యంలో బలపడ్డవాళ్ళు కాబట్టి ఆ అవగాహన చూచిన వాళ్ళు రుచి చూసిన వాళ్ళు ఇది నిజమే ఇది సత్యమే అని రుచి చూసిన వాళ్ళు కాబట్టి ఆ సత్యాన్ని పట్టుకొని అనేకులకి ప్రకటించడం ప్రతి సంఘానికి ఎక్కడ దేవుడు అవకాశం సకపోయింది ప్రకటిస్తే ఎట్లా ప్రకటించాలనేది పరశుధాత్మని నడిపింపు ప్రభావి స్థితిని బట్టి నేను ఎట్లా వాక్యం దేవా దేవాళ్ళప్పుడు పరశుధాముడు మనలోనే నడిపిస్తూ ఉంటాడు కాబట్టి ఈ అంత్య దినాలలో అపాయకర కాలంలో నువ్వు విజయం పొందాలా అంటే దేవుని అభిషేకం నీకు అవసరం అందుకే అంత దినములలో మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తారు ఎందుకు తెలుసా ఎందుకు ఆత్మ వచ్చినప్పుడు మీరు పశుధాత్ములు వచ్చి మీరు శక్తిని ఉంది శక్తి లేకపోతే నువ్వు సాక్ష్యం ఇవ్వలేవు బలమైన సాక్ష్యం చీకట శక్తులను కదిలించేది దురాత్మ శక్తుల నుంచి ఈ లోకముల నుంచి మనుషుల యొక్క బాణిసత్వంలో నుంచి వాళ్ళ కాడిల నుంచి విరగొట్టే అభిషేకము ఆ బాణిసత్వం నుంచి ఆ శక్తులు గవిని స్వాధీనపరచుకునే అభిషేకము దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు నీకు అలాంటి అభిషేకము కావాలా అన్నప్పుడు ఆయన అడిగితే తప్పకుండా ఇస్తారు అంత దినంలో సర్వ శరీల మీద ఆత్మను కొమ్మరిస్తాను అంత దినాల్లో కదా మనం ఉంది ఇప్పుడు ఆయన అభిషేకం ఇస్తున్నప్పుడు ఎందుకు మనుషులు తీసుకోరు కాబట్టి నువ్వు ఫస్ట్ ఎక్కడ ఈదయలో నువ్వు సాక్ష్యం ఇవ్వాలా సమరయ్యలో సాక్ష్యం ఇవ్వాలా తర్వాత బూది గంధంలోకి నువ్వు సాక్ష్యం ఇవ్వాలా ఈదయంలో స్టార్ట్ చేసిన వాడు సమరయ్యకి వెళ్లాలా సమరయ్య నుంచి ప్రపంచం అంతా వెళ్లాలా ఆ వెళ్ళటానికే వాళ్ళు అభిషేకం పొందుకున్నారు వెళ్ళినారు సువార్త ప్రకటించినారు గొప్ప మన పరిస్థితి ఏంటి అలాంటి పరిచర్లు చేయాల ఈ చివరి దినాలు కదా ఇంకా బలమైన అభిషేకం వాళ్ళు పొందిన అభిషేకం కంటే ఇంకా కడవరి వారికి చాలా పవర్ఫుల్ గా ఉంటది అది నీకు కావాలా ఈ అంత దినాలలో నువ్వు చేయాలంటే దేవుని అభిషేకం లేకుండా మనం అడుగు వేయలేము ఆయన అభిషేకమే మనసుని బాధిసత్వం నుంచి బలం వారి కాళ్ళని విరగొడతారు ప్రభు కొరికి జీవించేలాగా చేస్తుంది పాపము నుంచి శాపము నుంచి రోగం నుంచి విడదల కల్పిస్తుంది వర్షాపుడి కార్యం ఆయన రడిమునుడు కాబట్టి అంత్య దిన మనము ఆయన కొరకు మనకు కనిపెట్టుకుంటూ ప్రభా నేను ఏ రీతిగా ఈ చివరి దినాలలో మీ సువార్త ముందుకెళ్లాలా పశువులాత్మ దేవ నీ సాయం మాకు ఆయన మీరు మాతో మాట్లాడే గొప్ప దేవుడు ప్రభా ఈ చివరి దినాలు మేము ఏ రీతిగా మీ కొరకు మేము జీవించాలా భయంకరమైన శ్రమల కాలంలో ఈ అంత్య దినాలలో ప్రభా అనేకుడు ప్రేమ చలారిపోతున్నారు కాబట్టి ఇలాంటి టైమ్ లో మేముంటుండగా ఆ కదువిరి చూపించిన ప్రేమలో మీరు చల్లారిపోకుండా ప్రవ్వా ఆ ప్రేమను మేము పొందుకుంటూ అనేకులకు ఆ ప్రేమను ఆ సిరివస్సు వాటిను ప్రకటిస్తూ అనేకులు నడిపించాలనైనా అలాంటి అభిషేకం మాకు దైత్యమని మేము ప్రార్థిస్తామని రాత్రి కాల సమయంలోనైనా నా తండ్రి మేముంటుందే ప్రవ్వా ఈ చీకటి కాలంలో మీరు మానవ వెలుగుగా ఉన్నారు ప్రవ్వ కాబట్టి ఈ చీకటి గల వెళ్లి వెలగల ప్రభావ్వాటిక చీకటి జనులను కమ్ముకుంది ప్రవ్వ కాబట్టినైనా అనేకులు ప్రభావ ఆ వెలుగులోకి మేము తీసుకొని రావాలంటే మేము చీకటిలోకి వెళ్లాలా ప్రభా ఇది చీకటి ప్రపంచంలో ఈ వెలుగుని మేము తీసుకొని పోతే గాని ఈ ఒక్క రోజైన జనుల మధ్య మేము జీవవాక్యం పడుకున్న జ్యోతుల వలన ఉన్నాం ప్రవ్వా కాబట్టినైనా ఆ వెలుగు సంబంధాలు మార్చండి అనేకులు ఆ చీకట్లో నుంచి మేము విడుదల కేకలు తీసుకుంటూ మేము అనేకులకి మేలుకోల్పాలా ప్రభు నిద్ర వారి మెందు చల్లారి గుండెలో వేడి పుట్టించాలా ప్రభావ మీ అగ్ని మండిపజేయాల అనేకులు మండింపజేయాల ప్రావా అలాంటి బలమైన అభిషేకం పశుధాత్మ దేవ మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఈ రాత్రికాల సమయంలోనైనా మీరు మాతో మాట్లాడినందుకే నీకు ఎంతో వంద ప్రాబ్ విత్తగండపతి మా హృదయంలో నీరు కట్టి ఫలింపచ్చేయని ప్రాభ నైనా ఆ వాక్యం ప్రకారంగా మా జీవితాలను మీరు మార్చండి స్థిరపరచం ప్రాభా నైనా ఒక మొదటి ప్రేమను మీకు కలిగి ఉండాలా ప్రాభా ఒకప్పుడున్న ప్రాధాన్య జీవితం ఈ రోజు మాకు ఉండాలా ప్రభావ ఒకడున్న ఆశక్తి మాకు ఈ రోజు ఉండాలా ప్రభావ నైనా అలాంటి బలహీతలు మాకు ఉంటే ప్రభావ క్షమించండి కనిగిరించండి ఇంకొక అవకాశం మాకు కనిగిరించి మీ మహిమార్దంగా నిలబెట్టుకుని ప్రతి చోట మీ గురికి మేము సాక్షులు పెట్టుకోమని ప్రార్థిస్తున్నాం ఇంటున్న బ్రదర్ సిస్టర్ కుటుంబకులందరూ మీరు ఆస్వాదించండి నిలబెట్టుకు ఎవరైతే రాలేదో ప్రభావ ఆ కుటుంబాలి మీ కంచె మీ కాబదాలు సిద్ధపరచుకోమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ఉన్న ప్రాధీక్ష తండ్రి ఆ మేల్ మన ప్రభుక్రీస్తు కృపా సమాధానము నడిపింపు మనకందరికి సదాకాలం తోడైరాల్ సిస్టర్ బ్రదర్స్ అందరూ ప్రేజురాల్ ప్రైజ్ లో అందరికి ప్రైజ్ ప్రైజ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రైజ్ అందరికి ప్రైజ్ సిస్టర్ అందరి ప్రైస్